స్తోత్రం దేవా పరిశుద్ధుడా గొప్ప దేవ మహోన్నతుడా యశు ప్రభానికే వందనాలు శుద్ధి స్తోత్రాలు ప్రభా శు ప్రభా ఈ రాత్రి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ కృపా సింహాసనం వద్ద ఉన్నాం ప్రభావ నీ పాదపీఠం దగ్గర మారుపడుతున్నాం ప్రభా అార్థన అంతటినీ మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభ పాటల ద్వారా మీరు మయమ పొందండి ప్రభా విశయానికే స్తోత్రాలు నీ పరలోక మర్మాలు ప్రభా మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా ఏస రావాల్సిన బిడలందరినీ కూడా ప్రభా మీరు త్వరగా నడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభా ప్రభా ప్రతి ఒక్కటి కూడా ప్రభా మీకు మహిమార్థకంగా ప్రభా మీరు జరిపించమని ప్రార్థిస్తున్నా దేవా పాటలు పాడే కూడా ప్రభా నీ ఆత్మతో నింపు రజ పరిశీధుడానికి వందనాలు ప్రభా ఏ ఆ వాక్యం శ్రద్ధగా వినాలా ప్రభా విన్న వాక్యము మా హృదయాల్లో పలింపు కావాలా ప్రభా మా ప్రతి ఒక్కరు కూడా జీవించాలా ప్రభా అటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నా దేవా నీ బిడ్డలు అభిషేకించండి ప్రవ్వ మీరే నడిపింపు దయచేసి మీరే మాట్లాడమని నీకు మహిమ మహిమకరంగా జరిపించమని ఏసయ్య పరిశుద్ధి నా మమ్మ ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి పాడీ జనుల మనసారా ఊరు రారే జనులారా మనసారా నోరారా హల్లేయని పాడి సోతి నోరారే జనులారా మనసారా ఊరురా రారే జనులారా మనసారా నోరారా పాడి పంటల చె పాలించు దేవుడని పోషించుదేవుడని పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని కొడు గొడల నిచ్చి దేవుడని తోడు నిడగా నిన్ను కాపాడు నా దొడని తోడు నిడగా నిన్ను కాపాడు నా దోడని పూజించి జించి పాటించి చాటించ రే హుయాని పాడి స్థూతి రారే జనులారా మనసారా ఊరురా రారే జనులారా ఉరురా నోరారా తాత మోతాతల కన్నా ముందున్న దేవుడని తల్లిదండ్రుల కన్న ప్రేమించు దేవుడని తాత మోతాతల కన్నా ముందున్న దేవుడని తల్లిదండ్రుల కన్నా ప్రేమించు దేవుడని కల్లా మూలేని కరుణా సంపన్నుడని కల్లా మూలేని కరుణా సంపన్నుడని పూజించి పూజించి పాటించి చాటించ రే హల్లేని పాడి స్థుతింపను రారే జనులారా మనసారా ఉరురా రారే జనులారా ఉరురా నోరారా బంధుమిత్రుల కన్న బలమైన దేవుడని అన్నాదముల కన్న ప్రియమైన దేవుడని బంధుమిత్రుల కన్న బలమైన దేవుడని అన్నాదముల కన్న ప్రియమైన దేవుడని కన్నా బిడ్డల కన్న కన్నూల పండుగని కన్నా బిడ్డల కన్న కన్నూల పండుగని పూజించి పూజించి పాటించి చాటింపరే హల్లే పాడి స్ప రే జనలారా మనసారా నోరారా రే జనలారా ఊరు నోరారా రాజాధిరాజల కన్నా రాజైనా దేవుడని దించాతి నీచులను ప్రేమిం పవచ్చేనని రాజాధి రాజుల కన్నా రాజైన దేవుడని నీచాతి నీచులను ప్రేమిం పవచ్చేనని నిన్న నేడు ఎకరీతిగా ఉన్నాడని నిన్నా మేడు ఏకరీతిగా ఉన్నాడని పూజించి భోజి పాటించి రే హల్లే యని పాడి స్ం పను రే జనులారా మనసారా ఉరురా రే జనుల ఉరుారా హల్లే లోయాని పడి స్ం పను ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈ రోజు మన మధ్యన పరశుధరా బ్రదర్ వాక్యం అందిస్తారు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటితోటి ఆలకించాలని మనవి పరశుధరా బ్రదర్ మీరు వాక్యం అందించండి మన ప్రభువు రక్షకుడైన ఈసూ క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలు శుభములు చిన్న ప్రార్థన మనం చేసుకున్నాం పరిశుద్ధుడుమైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభ మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు యువతీ కాలం నుంచి ఇంతవరకు తండ్రి మీకు ఉచితమైన కృపతో అపారమైనటువంటి ప్రేమ కనికరములతో ప్రభావ వాత్సల్యంతో తండ్రి మమ్మల్ని ఇంతవరకు కూడా కాచి కాపాడుతూ వచ్చిన విధానం కొరకాయి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా తండ్రి నన్ను ఈ యొక్క సమయంలో ప్రభా మీ సన్నిధిలో ఏ చేరి తండ్రిని ఆయన మిమ్మల్ని స్తుంచడానికి మీ స్వరం వినడానికి మీకు మొరుపెట్టుకోవడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి ఆయన ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి నీ వాక్యంలోని ప్రభా సత్యాలను మేము తెలుసుకొని అవి మా జీవితాల్లో పాటించిన ప్రాభ మిమ్మల్ని బహింపరిచే వరంగా మిమ్మల్ని తండ్రి మీకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించే వరంగా ఉండడానికి సహాయపడమని ప్రార్థిస్తుంది మీ వాక్యమే మాకు వెలుగు తండ్రి మీ వాక్యమే తండ్రి మేము చేరవలసిన గమ్యస్థానానికి మమ్మల్ని చేర్చుతుంది ప్రభావ లోకపు మాటలు కావు నా తండ్రి మా తలంపులు మా ఆలోచనలు కావు కేవలం నీ వాక్యమే తండ్రి నేను ప్రభావ మమ్మల్ని సిద్ధపరుస్తుంది నీ వాక్యమే ప్రభావ మమ్మల్ని మీకు దగ్గరగా చేస్తుంది కాబట్టి ప్రభావ ఈ వాక్యం విషయంలో తండ్రి నేను నిర్లక్ష్యం కలిగిన వారంగా ఉండకుండా సహాయపడండి ప్రాబా ఈ సమ ఈ సమయం ఈ ప్రాముఖ్యం ఈ సమయంలో తండ్రి నేను నిలబడుతుంటుండగా జ్ఞాపకం చేసుకునండి మీ కృప నా ప్రాభ నా సమస్త ప్రవర్తన అంతటి మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను ప్రాబ నా తల్లి అన్న తలంపులు నా ఆలోచనలు నేను మీకు నేను లోపడుతున్నాను మీ ఆత్మకు నా తండ్రి లోపడుతున్నాను ప్రాబ నాలో మీరు మా అందరితోనూ మాట్లాడమని మా జీవితాలను సరిచేయమని సత్యంలో నడిపించమని నీ చిత్తాన్ని గ్రహించి నెరవేర్చే ఉండడానికి సహాయపడమని ముందున్న సమయం అంతటినీ ప్రభావ నాకు దీవనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమెన్ మత్త వార్త ఏడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం ధ్యానించుకుంటాము మత్తైస్సు వార్త ఏడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనకు తెలిసిన మాటలే కొంత విశదీకరించుకొని ఈరోజు చూసుకుంటాం మీరు తీర్పు తీర్చకొడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మను గూచియు తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును మాటలు మన ప్రవహణేశు క్రీస్తు వారు ఉన్నాడు సెలవిస్తూ వచ్చారు కూడా తీర్పు తీర్చొద్దు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఒకవేళ మీరు తీర్పు తీర్చినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా తీర్పు తీర్చబడుతుంది మీరు కూడా ఏ కొలతతో అయితే కొలుస్తారో ఆ కొలతోటే మీరు కూడా కొలవబడతారు ఒకవేళ నీవు తీర్పు తీర్చకుండా ఉంటే నువ్వు క్షమించబడతావు నీకు కూడా తీర్పు ఉండదు అని సుక్రీస్తు ప్రభు సెలవిస్తూ వచ్చారు అంటే ఈ మాటలు ఈ మాటల ప్రకారం తీర్పు తీర్చడము అనేది భయంకరమైన పాపంగా కనపడతా తీర్పు తీర్చడం అనేది మనల్ని రక్షించదు తీర్పు తీర్చడం అనేది మనల్ని శిక్షకు అప్పగి అప్పగించేదిగా మనకి ఇక్కడ కనపడతా కాబట్టి ఈ తీర్పు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారంగా ఉంటూ ఉన్నాం ఏ విషయంలో మనం తీర్పు తీర్చకూడదు అని అంటే కొరందీలకి మొదటి పత్రిక నాలుగు అధ్యాయం ఐదో వచనంలో పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చదువుతాడు కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు పౌరు భక్తుడు ఇంకో మాట కూడా చెప్పాడు మీరు దేవదూతలకే తీర్పు తీర్చేవారని మీరు ఎరుగరా అన్నాడు నిజమే మనకు తీర్పు తీర్చే అవకాశం దేవుడు ఇచ్చాడు కాని అది ఇప్పుడైతే కానే కాదు ఎప్పటి వరకు మనం తీర్పు తీర్చకూడదు అనంటే సమయము రాకములుపు అనగా ప్రభు వచ్చు వరకు అంటే నీకు నాకు ఇంకా తీర్పు తీర్చే సమయము రాలేదు అందరికీ తీర్పు తీర్చే సమయం ఇంకా రాలేదు కాబట్టి ప్రభు వచ్చేంత వరకు కూడా దేనిని కూర్చియు తీర్పు తీర్చుకుడి దేనిని కూర్చు అంటే ఒక విషయం గురించి కాదు రెండు విషయాల గురించి కాదు మూడు విషయాల గురించి కాదు ఏ విషయంను బట్టి కూడా మనము తీర్పు తీర్చకూడదు అనే విషయాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు యశు ప్రభుదే చెప్పాడు దేని మీరు తీర్పు తీర్చొద్దు అన్నాడు పౌరు భక్తుడు కూడా సమయం రాకమునపు ప్రభు వచ్చేంత వరకు కూడా మీరు ఏ విషయంలో కూడా తీర్పు తీర్చొద్దు ఎందుకు ఆయన పర్టికులర్ గా తీర్పు తీర్చొద్దు అని చెబుతున్నాడు అనంటే యోహన్స్ వార్త ఐదో అధ్యాయం ఇరవై రెండు వచనాల్లో యోహన్స్ వార్త ఐదో అధ్యాయం ఇరవై రెండు వచనాల్లో తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు ఇక్కడ తండ్రి సంపూర్ణంగా సర్వాధికారం తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువుకు అప్పగిస్తూ అంటే సర్వాధికారం యేసుక్రీస్తు ప్రభుది తీర్పు తీర్చే సర్వాధికారము ఏసుక్రీస్తు ప్రభుది అంటే తీర్పు తీర్చేవాడు ఆయనే తప్ప మనం ఎవరము కూడా కాము అది ఏసు క్రీస్తు ప్రభు యొక్క పని తీర్పు తీర్చడం అనేది మనం ఎవరికి కూడా ఆధిక్యత లేదు మనం ఎవరము కూడా దానికి అర్హులము కాము కాబట్టి మీరు ఎవరికి కూడా తీర్పు తీర్చొద్దు అని చెప్పాడు తీర్పు తీర్చే సర్వాధికారం యేసు ప్రభుది అది మన పని కాదు ఆయన చూసుకుంటాడు కాబట్టి మీరు దేన్ని గురించి కూడా తీర్పు తీర్చొద్దు కాబట్టి అప్పుడు మీరు ఏం చేసిన వారు కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు ఒకవేళ తీర్పు తీర్చినట్లయితే తీర్పు తీర్చినట్లయితే ఘనపరచని వాడు కుమారుని ఘనపరచని వాడు అతడు కుమారుని ఘనపరిచేవాడు కాదు అంటే తను దేవుని మహింపరిచేవాడు కాదు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు కాదు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు ఎవరిని కూడా ఘనపరిచేవాడు కాదు దేవునికి మహిమ తీసుకొచ్చేవాడు కాదు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు కాదు అనే విషయాన్ని యశు క్రీస్తు చాలా స్పష్టంగా వచ్చాడు అదే యాకోబ్ రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం పదకొండవ వచనం పన్నెండవ వచనంలో యాకో భక్తులు కూడా ఇదే చెప్తాడు సహోదరులారా ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి ఏం చెప్తున్నాడైనా ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి విరోధంగా మాట్లాడద్దు అంటే వ్యతిరేకించొద్దు వ్యతిరేకించొద్దు విరోధంగా మాట్లాడొద్దు విరోధంగా ఎప్పుడు మాట్లాడతాము అంటే విరోధులైనప్పుడు మాట్లాడతాం అంటే మీరు సహోదరులు ప్రేమతో ఉండాలి సమాధానంతో ఉండాలి తప్ప విరోధ భావంతో ఉండొద్దు అంటే మీరు శత్రువులాగా ఒకరినొకరు చూసుకోవద్దు విరోధంగా మాట్లాడొద్దు చెప్పాడు తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు ఎవరైతే సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడి సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ఎవరైతే తన సహోదరుడు ఉంటాడో వాళ్ళకి తీర్పు తీర్చేవాళ్ళు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు అంటే ధర్మశాస్త్రానికే వ్యతిరేకంగా మాట్లాడి దానికే ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నా మనిషికి కూడా కాదు ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నా నీవు ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చిన గెడల ధర్మశాస్త్రమును నెరవేర్చు కాక న్యాయము విధించు వాడవైతేవి అంటే నువ్వు ధర్మశాస్త్రానికి ఒకవేళ తీర్పు తీర్చేవాడవైతే నువ్వు దాన్ని నెరవేర్చే గుంపులో ఉండవు ఎక్కడుంటావు అంట న్యాయము విధించే వాడవైతేవి అంటే నీవే జడ్జ్ అయిపోయినావు ఆధిక్యత మనకి ఇవ్వలేదని ఇప్పుడే ప్రభు చెప్పాడు మేఘహంసర్త ఐంలో కాబట్టి మనం న్యాయము విధించే వారము కాము ఈ లోకంలో న్యాయం పాటించే వారం మాత్రమే న్యాయంగా నడుచుకునవలసిన వారమే అంతేగాని న్యాయము విధించే వారము కాము కాబట్టి మనము ఒకరికి విదోదంగా ఒకరికి మాట్లాడి తీర్పు తీర్చొద్దు అలా చేస్తే ధర్మశాస్త్రానికే వ్యతిరేకంగా నువ్వు తీర్పు తీర్చిన వాడు అవుతావు అని చెప్పాడు పన్నెండవ వచనలు చెప్తున్నాడు ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విదించువాడు ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు పరుణికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు ధర్మశాస్త్రాన్ని నియమించి న్యాయం విధించేవాడు ఒక్కడే ఆయనే ప్రభునేసు క్రీస్తు ఆయనే ధర్మశాస్త్రాన్ని నియమించేవాడు ఆయనే న్యాయాన్ని విధించేవాడు ఆయనే గైడ్ ప్రిపేర్ చేస్తాడు ఆయనే గైడ్ అసైన్ చేస్తాడు ఆయనే గైడ్ లైన్స్ను పాటించకపోతే తీర్పు చేస్తాడు అంతేగాని నీకు నాకు గైడ్ లైన్స్ క్రియేట్ చేసే కెపబిలిటీ లేదు అంటే ధర్మ న్యాయము ధర్మశాస్త్రము మనము నియమించేటువంటి తయారు చేసేటువంటి సామర్థ్యం దేవుడు ఇవ్వలేదు అంత సామర్థ్యం మన దగ్గర లేదు అదే రీతిగా న్యాయము విధించే వారము అంతకన్నా కూడా కాదు ఎందుకు అనంటే ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు ఏ భేదము లేదు అందరూ పాపము చేసిన వారే నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని దేవులు వాక్యం చెప్తా ఎవరు కూడా నీతిమంతులు ఈ లోకంలో లేరు అందరూ పాపులే అందరూ పాపం చేసేవాళ్ళే నీతిమంతులు ఎవరూ లేరు కాబట్టి ఆ అర్హత మనకి ఎవరికి కూడా లేదు న్యాయం విధించటము ధర్మశాస్త్రం నియమించటం న్యాయం విధించటం ధర్మశాస్త్రాన్ని తయారు చేసి మనుషులకు అప్పగించి దాన్ని బట్టి తీర్పు తీర్చడం న్యాయం విధించడం అది మన చేతిలో లేదు అది దేవుని పని కాబట్టి ఆయనే రక్షించుటకు ఆయనే రక్షిస్తాడు ఆయనే నశింపజేస్తాడు కాబట్టి ఆయనే వీట రక్షింపజేయటకు నశింప చేయటకు శక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి పరుణకు తీర్పు తీర్చుటకు నీవు అని ఇక్కడ యాకో భక్తుడు క్వశ్చన్ మార్క్ పెట్టాడు అసైన్ చేసేది ఆయన పరిశీలించేది ఆయన పాటిస్తున్నారా లేదా అని పరిశీలించేది ఆయన తీర్పు తీర్చేది ఆయన గ్రహించి తీర్పు తీర్చేది ఆయన కాబట్టి నీవెవడవు తీర్పు తీర్చడానికి అనే విషయాన్ని ఇక్కడ యాకో భక్తులు చాలా కఠినంగా స్పష్టంగా చెప్తున్నాడు చూడండి యోధం రాసిన పత్రికలో మొదట అధ్యాయం తొమ్మిదవ వచనంలో ప్రధాన దూత అయినటువంటి మికాయిలు కూడా తీర్పు తీర్చడానికి తెగించలేదు రాయబడిన మాట ఏంటిదంటే అయితే ప్రధాన దూత అయిన అపవాదితో వాదించు మోస యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక నేను ప్రధాన దూత అయినటువంటి కూడా అపవాదిని వాదించు మోశ యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు మోస యొక్క శరీరంకి వచ్చి తగ్గించినప్పుడు అపవాది వచ్చి మోస శరీరం కోసం గొడవ పెట్టుకుంది ఇక దవిదేవుడు కదా దేవునికి లోబడలేదు కదా అని కానీ తగాది పెట్టుకున్నప్పుడు వాదిస్తున్నప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక అంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు అపవాది కోపం తెప్పిస్తున్నాడు దూషించి అంటే మనము ఎవరన్నా కోపం తెప్పిస్తే మనతోటి వంకర వంకరగా మాట్లాడితే అడదిడ్డంగా మాట్లాడితే అన్యాయంగా మాట్లాడితే అక్రమంగా మాట్లాడితే లాజిక్ లేకుండా మాట్లాడితే వాళ్ళ ఇష్టానుసరంగా మాట్లాడుతుంటే మన కోపం వస్తుంది అప్పుడు మనం దూషిస్తాం అదే ఇక్కడ జరుగుతా ఉంది దూషించి తీర్పు తీర్చ తెగింపక అంటే అతన్ని తిట్టి తీర్పు తీర్చడానికి తెగించలేదంటారు అంత ధైర్యం సరిపోలేదు ప్రధాన జ్యోతి అయినటువంటి అతనికి సరిపోలేదు అందుకే నిన్ను ప్రభు గద్దించిన గాక అని వదిలిపెట్టేశారు అంటే గూత కూడా భయపడింది ఎందుకనంటే ఆ రోల్ మనకి ఇవ్వలేదు ఇంతాక యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో యాకోబు చెప్పింది కూడా అదే ఒకరికి విరోధంగా ఒకరికి మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు అని చెప్పాడు అంటే ఒకరికి విరోధంగా ఒకరికి మాట్లాడుకుంటున్నప్పుడు ఏముంటుంది చెప్పండి అన్యాయంగా మాట్లాడుకుంటారు అక్రమంగా మాట్లాడు ఎవరు వెర్షన్ వాళ్ళు వినిపించుకుంటారు అప్పుడు ఏం చేస్తారు దూషిస్తారు తీర్పు తీర్చేస్తారు కాబట్టే ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చేవాడు అని చెప్పి రాశాడు కాబట్టి ఆ రీతిగా ఉండొద్దు అనేది ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ప్రధాన దూత అయినటువంటి కూడా తెగించలేదు ఎందుకంటే ఆ రోల్ మనకివ్వలేదు ఆధిక్యత దేవదూతలకే కానీ మనకే కానీ ఎవరికి కూడా లేనే లేదు ఆయన దేవుని సన్నిధిలో ఉండేటువంటి పెద్దలే కావచ్చు ప్రధాన దూతలే కావచ్చు ఎవరైనా గాని ఎంత పెద్దవాళ్ళైనా గాని గొప్ప వాళ్ళైనా కానీ ఎవరికి కూడా ఆధిక్యత ప్రభు ఇవ్వలేదు అంతకు అర్హులు ఎవరు కూడా లేనే తీర్పు తీర్చడానికి అర్హులు ఎవరు కూడా లేరు అని స్పష్టంగా దేవుని వారికి సలవిస్తాం తీర్పు తీర్చడానికి మనం ఎవరూ కూడా యోగ్యులము కాము ఒకవేళ తెగించి తీర్పు తీరిస్తే ఆ తీర్పు చొప్పునే మనకి జరుగుతుంది ఆ తీర్పు చొప్పునే మనకు అవుతుంది మనం ఏ కొలతతో అయితే కొలిచామో ఆ కొలతే మనకు కొలవబడుతుంది అందుకు తీర్పు తీర్చొద్దు అన్నాడు అది ఒక రకంగా మనకు క్షేమకరమైంది కాదు అది మనకు మేలైనది కాదు అని ఇసుప్రభు చెప్తున్నాడు తాకోబు చెప్తున్నాడు పౌలు చెప్తున్నాడు యోధా కూడా చెప్తున్నాడు ఇంతమంది చెప్తున్నది ఒకటే మాట తీర్పు తీర్చొద్దు అని అందుకు యోగ్యులము కాము ఒకవేళ తీర్పు తీరిస్తే ఆ తీర్పు చొప్పిన నీ కూడా కొలత వేయబడుతుంది అని చెప్పాడు ఒకవేళ మనం తెగించి తీర్పు తీర్చున్నాం అనుకోండి ఏం చేస్తాము అంటే మత్తైస్ వార్త పన్నెండో అధ్యాయ వచనంలో మన ప్రభు చెప్పాడు మత్తస్సు వార్త పన్నెండు అధ్యాయ ఏడో వచనంలో మరియు కనికరమునే కోరుచున్నాను బలిని నేను కోరను అని వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు ఏం చెప్పాడు నేను కనికర్మనే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే నా మనసు మీరు ఎరుగుంటే నా హృదయం మీరు ఎరుగుంటే నా మనసు ఏ పాటిదో నేను ఏం చెప్తున్నానో మీరు అర్థం చేసుకొని నా మాటలు మీరు అర్థం చేసుకొని మీకు నా హృదయం అర్థమైతే మీరు తీర్పు తీర్చవదు కాదు నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోదురు మీకు నా మనసు అర్థమైతే మీరు తీర్పు తీర్చరు మీకు నా మనసు అర్థం కాలేదు కాబట్టి మీరు ఏం చేస్తారు తీర్పు తీర్చి దోషులను నిర్దోషు నిర్దోషులను దోషులుగా చేస్తారు ఏ తప్పు చేయని వాడిని దోషిగా నిలబెడతారు దోషైన వాడిని నిర్దోషిగా నిలబెడతారు ఇది మీలో ఉన్నటువంటి ప్రత్యేకత అదే మనలో ఉన్నటువంటి ప్రత్యేకత కాబట్టి ప్రభు మనసు ఎరగనంత కాలం ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు ప్రభు మనసు ఏమిటో అర్థం చేసుకోవాలి అదే ప్రభు చెప్తున్నాడు అను వాక్య భావం ఏమిటో మీకు తెలిసి ఉంటే ఆ వాక్యం అంటే ఎవరు మన ప్రభు మన ప్రభువును వాళ్ళు ఎరుగుంటే మన ప్రభు మనస్సు మన ప్రభు యొక్క ఉద్దేశం ఎరుగుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు అంటే మనం తీర్పు తీరిస్తే ఎలా ఉంటుందంటే నిర్దోషులు దోషులు అవుతారు దోషులు నిర్దోషులు అవుతారు అందుకే తీర్పు తీర్చొద్దన్నాడు ఒకవేళ నీవు నిర్దోషిని దోషిగా నువ్వు తీర్పు తీరిస్తే ఏమవుతుంది అనంటే నీవు నిర్దోషి నువ్వు కూడా దోషిగానే తీర్పు తీర్చబడతావు అందుకు కాబట్టి ఇది మనకు ఆత్మీయ జీవితానికి మేలైనది కాదు అనే విషయాన్ని ఇక్కడ యసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఎందుకంటే మనకేం మనకి ఎందుకు తీర్పు తీర్చొద్దు అన్నటువంటి ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన నుంచి ముప్పై నాలుగు వరకు చదివితే అక్కడ రాయబడింది ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై వరకు విశ్వాసమును బట్టి రాహబను వేశ వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున పాటు నశింపకపోయిను ఆమె రాహబనేది ఆమె పర్టికులర్గా రాశాడు వేష్య అని రాశాడు అక్కడే రాశాడు ఇక్కడ రాశాడు పాత అట్లే ఉంది రాహాబు అని రాయొచ్చు కదా రాయలేదు ఇక్కడ వేష్య అని మళ్ళీ రాశాడు వేష్య అంటే ఎవరు చెప్పండి విభిచారి వ్యభిచారం అంటే ఏంటిది పాపం ఆమె పాపం చేస్తుంది పాపములో ఉంది పాపంలోనే బ్రతుకుతుంది అటువంటి ఒక వ్యక్తి పాపములో ఉన్న వ్యక్తి విశ్వాసమును బట్టి సమాధానముగా చేర్చుకొని వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశించకపోయిను ఏదైతే తను దేవుని నమ్మిందో విశ్వాసం అంటే చెప్తుంది కదా మా గుండెలు కరిగిపోయినాయి మీరు చేసిన కార్యాలు దేవుడు చెప్పి మీరు వాళ్ళకి వీళ్ళకి జరిగించిన కార్యాలను చూసినప్పుడు అందుకే ఆమె దేవుని ఎందు భయపడింది ఆయన ఆయన నమ్మింది నమ్మేం చేసింది వాళ్ళకి సహకరించింది ఇస్రాయల్కు ప్రజలు ఇస్రాయల్ ప్రజల నుంచి వెళ్ళినటువంటి ఆ వేగులు వారు ఇస్రాయల్ నుంచి వెళ్ళిన వేగులు వారిని చేర్చుకుంది వాళ్ళకి సహాయం చేసింది దేవునికి భయపడింది విశ్వాసం పెట్టింది అవిదేయులతో పాటు నశింపకపోయాను అంతవరకు తన జీవితంలో చేసింది పాపమే ఎప్పుడైతే ఇస్రాయల్ ఆ రాజ్యం మీదకి రానంత కాలం ఆ రాజ్యం మీదకి ఎవరికో రానంత కాలము ఎరుకల్లోని ప్రవేశించినంత కాలము ఆమె వ్యభిచారంలోనే ఉంది అప్పుడు దాకా మా మంచి జీవితం కలిగి లేదు నీతి మంత్రాలు కాదు మంచి సాక్ష్యం లేదు అందరూ తూలనాడే వాళ్ళే అందరూ తప్పుగా మాట్లాడే వాళ్ళే ఇంకొంతమంది అయితే దూషించే వాళ్ళే ఎవరు తమ భర్తల వేలితీంతో వ్యభిచారం చేస్తున్నారని వాళ్ళైతే దూషించి నువ్వు ఎందుకు బతుకున్నావు నువ్వు చచ్చిపోకూడదా అని దూషించినటువంటి మాటలు చెప్పిన కూడా ఉన్నారు నువ్వు ఎందుకు ఇచ్చినట్టు దాని బతుకున్నావని చెప్పిన వాళ్ళు కూడా అనువులు అనేవాళ్ళు కూడా ఉండే ఉంటారు అంతమంది అప్పటిదాకా సాక్ష్యం లేదు మంచి జీవితం లేదు అయినా కానీ ఒకే ఒక్క కారణం చేత ఒకే ఒక్క సందర్భం ద్వారా దేవుని ద్వారా కనికరించబడింది అందుకే అవిదేవులతో పాటు నశించకపోయినని రాశాడు దేవుడు అక్కడ పౌరు భక్తుడు అంటే దేవుడు ట్రాప్ాడు నశించలేదు కేవలం ఒక ఉద్దేశాన్ని బట్టి ఆ స్థానంలో ఆ ఇన్సి ఆ ఇన్సిడెంట్ స్థానంలో మనము నీవు నేనుంటే ఏం చేస్తాను చెప్పండి నువ్వు వేసేవి నువ్వు నరకని పోతావు నీకు ఇంకా వేరేది లేదు చెప్పడం తీర్పు ఏంటిది జడ్జిమెంట్ అదే ఫైనల్ ఇంకా అంత మించిన తర్వాత ఏమీ లేదు శిక్షే శిక్ష విధించడమే తీర్పు ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ అన్నట్టు ఫైనల్ అన్నట్టు ఇంకా తర్వాత ఇంకా శిక్ష అని విధించిన తప్పి ఇంకేమీ లేదు చివరిలో ఆమె కనుకరించబడింది ఒక్క సన్నివేశం ద్వారా ఆమె కనుకరించబడింది ముందు అన్న వాళ్ళంతా తీర్పు తెచ్చేసి ఉంటారు కదా నువ్వు నాశనం అయిపోతావు నువ్వు అయిపోతావు నువ్వు ఇలా అయిపోతావు అని చెప్పి ఎంతోమంది తిట్టే ఉంటారు తీర్పు తీర్చేశారు వాళ్ళు కానీ ఆమె కనుకరించబడింది ఆమె నిర్దోష అయిపోయింది నశించక అవిధేతలతో పాటు అంటే ఆమెలో అవిధేయత లేదనే కదా నశించకుండా కాపాడబడింది చూడండి ముందేమో తీర్పు తీచ్చేశారు ఆమెను నశించిపోతావు నీవు బాగుపడవు అని చెప్పి తిట్టినోళ్ళు వాళ్ళందరూ తీర్పు తీచ్చేశారు నువ్వు నాశనం అయిపోతావని తీర్పు తీర్చిన వాళ్ళందరూ తీర్పు తెచ్చేశారు ఆల్రెడీ కానీ నాశనం అయిపోలే కాపాడబడి అందుకే యేసుప్రభు అన్నాడు ఏమని మరి కన్ని మరియు కన్నికర్మనే కోరుచున్న కానీ బలిని నేను కోరను నేను కనికిరాన్నే కోరేవాడిని తప్ప బలిని కోరేవాడిని కాను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే అంటే వాళ్ళకి తెలియదు శాస్త్రులకి పరిశీలిక ఇస్రా పెద్దలకి ఆ తీర్పు తీర్చే న్యాయాధిపతులకి ఎవరికి ఏం తెలియదు అందుకే యేసుప్రభా మాట అన్నాడు ఒకవేళ ఆ మాట వాళ్ళకి తెలుసుంటే వాళ్ళు తీర్పు తీర్చరు దేవుడు మనసు ఎరుగునుంటే తీర్పు తీర్చరు ఇక్కడ అదే జరిగింది ఆమె మారింది చివరిలో రక్షించబడింది అందుకే ఆయన యాకో భక్తుడు స్పష్టంగా రాశాడు యాక రాసిన పత్రిక నాలుగో దీని పన్నెండవ చింత అది చదువుకున్నాం ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయం విధించేవాడు ఆయనే రక్షించుటకు నశింప చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఆయనే రక్షిస్తాడు ఆయనే నశింప చేయుటకు శక్తిమంతుడైనాడు ఆయన రక్షించాలనుకుంటే రక్షిస్తాడు నశింప చేయాలనుకుంటే నశింపజేస్తాడు కాబట్టి ఇక్కడ అదే జరిగింది ఆమె వ్యభిచారి అప్పటి వరకు తన జీవితంలో ఏమీ లేదు ఎంతో మంది తనను తీర్పు తీచ్చాను నాశనం తను రక్షించబడింది ఆ తర్వాత చూడండి ఎగ్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయ ముప్పై నుంచి ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సంసోను ఎఫ్త దావీదు దా సమూహేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహము నోలను మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి ఖడ్గారను తప్పించుకునిరి బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరాక్రమశాలడైరి అన్యుల సేనలను పారద్రోలిరి ఇందులో ఇద్దరు ఇద్దరున్నారు సంసోనున్నాడు దావిదున్నాడు సంసోను చివర వరకు కూడా దేవునికి లోబడిన వ్యక్తి కాదు చివర వరకు కూడా దేవుని మాటలు లోబడిన వ్యక్తి కాదు దావీదు అప్పటి వరకు బాగానే ఉన్నాడు చివరిలో చెప్పిపోయాడు పూర్తి భిన్నం వీళ్ళిద్దరు అతడేమో చివరిదాకా విద్య చూపించలే ఇతదేమో చివరిదాకా విదే చూపి చివరిలో చెప్పిపోయాడు వీళ్ళిద్దరిని గురించి కూడా రాయబడిందంటే వారు విశ్వాసం ద్వారా రాజ్యములోని జయించిరి నీతి కార్యములు జరిగించిరి చూడండి వాళ్ళు చేసిన పనులు నీతి కార్యాలను కూడా రాయబట్టాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క పదం పద్ధానాలు పొందిరి సింహముల నోళ్లను మూసిరి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క సాక్ష్యం కానీ ఆ గుంపులు వీరు దావీదు సంసోన్ ముందు సంసోను గురించి మనం తీర్పు తీరిస్తే ఏం తెలుస్తాం చెప్పండి ఇతరుడు దేవుడు అభిషేకం ఇచ్చాడు శక్తి ఇచ్చాడు బలం ఇచ్చాడు ఇతను ఏ రకంగా చేయకుండా వ్యభిచారం చేస్తూ తిరుగుతున్నాడు వాళ్ళతో తిరుగుతున్నాడు వీళ్ళతో తిరుగుతున్నాడు నిర్లక్ష్యంగా తిరుగుతున్నాడు దేవుడితను న్యాయధిపతిగా నియమించాడని చెప్పి మనమైతే తీర్పు తీర్చేస్తాం ఇతడు ఖచ్చితంగా నశించిపోతాడు ఇతడు ఖచ్చితంగా నరకానికి పోతాడు అని చెప్పి మనమైతే తీర్పు తీర్చేస్తాం కానీ సంసోను రక్షించబడ్డాడు సంసోను విశ్వాస వీరుల యొక్క జాబితాలో చేర్చబడ్డాడు అదే రీతిగా దావీది కూడా అతడి జీవితం బానే ఉంది హృదయానుసరుడు పేరు ఉంది చివరికి ఏమైపోయింది పాపిగా మిగిలిపోయాడు నరహంతకుడు వ్యభిచారి మోసగాడు అబద్ధికుడు ఇన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు అని రకాల పాపాలు చేశాడు చివరిలో మరి ఆ వ్యక్తి చూడండి నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డాడు ఆ వ్యక్తికి ఆ వ్యక్తే తీర్పు తెచ్చుకున్నాడు నిశ్చయమగా అతను మరణములకు పాత్రుడు ఎప్పుడైతే నా ప్రవక్త వచ్చి తన గురించి చెప్పినప్పుడు ఆ కథ గొర్రెపిల్లల కథ చెప్పినప్పుడు నాతాను ప్రవర్తించా కర్జెపి చదువు నిశ్చయంగా అతను మరణానికి పాత్రుడు నా విధ మరణానికి పాత్రుడు కానీ దేవుని ద్వారా కనికరించబడ్డాడు విశ్వాసుల జాబితాలో విశ్వాసవీరుల జాబితాలో నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డాడు తన పాపాన్ని క్షమించబడ్డాడు అందుకే తొందరపడి తీర్పు తీర్చొద్దు తొందరపడి ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దు అని చెప్పాడు అతడు కనికరించబడ్డాడు అతడు క్షమించబడ్డాడు రక్షించబడ్డాడు నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డాడు అతను నశించి పోలే నేను ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తాం నువ్వు ఇన్ని పాపాలు చేశావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నశించిపోతావు నువ్వు నాశనం అయిపోతావు తీర్పు తీరుస్తావు కాబట్టి ఏ విషమును బట్టి కూడా తీర్పు తీర్చొద్దు రాహబు రక్షించబడింది సంసోను రక్షించబడ్డాడు సమూలు రక్షించబడ్డాడు గొప్ప గొప్ప విశ్వాస వీరుల పేరుల మధ్యలో ఒక వేష పేరు దేవుడు పెట్టాడు ఆమె రక్షించబడిందని కాబట్టి దేని విషయంలో తీర్పు తీర్చొద్దు అనే విషయాన్ని అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుని మనసును ఎరగమని చెప్తున్నాడు దేవుని మనసును ఎరిగితే నిర్దోషులను దోషులని మీరు తీర్పు తీర్చకపోదురు అని చెప్పాడు అదే రీతిగా రోమిలికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నుంచి అక్కడ పౌరు భక్తులు సెలవిస్తూ మరియు లేఖనము పరోతో ఈ లాగు నేను నీ ఎందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతట ప్రచురమగుటకును అందు నిన్ను నియమించి అంటే యశు చెప్తున్నాడు అక్కడ రాస్తున్నాడు ఫరో అంట నియమించట దేవుడు ఎందుకు నా బలము చూపుటకు దేవుని యొక్క బలాన్ని చూపించడానికి ఆయన నామాన్ని భూలోకమంతట ప్రచారం చేయడానికి ప్రచురం అందుకే అందు నిమిత్తమే నేను నేను నియమించి తిని అంటే దేవుడే నిలబెట్టాడు పలు పరోని దేవుడే నిలబెట్టాడు పరోని కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును ఎవరిని కఠినపరచుకోరునో వారిని కఠినపరచును అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ఇకను ఆయన ఇకను నేరం మోపనేలాని నువ్వు నాతో చెప్పుదువు అని ఏం చెప్తున్నాడు పోలుభక్తుడు పరువుని దేవుడి నియమించాడు ఎవరిని కనికరిస్తాడో వారిని కనికరిస్తాడు ఎవరిని కఠిన పరుస్తాడో వారిని కఠిన పరుస్తాడు మరి అలాంటిప్పుడు అందరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారే కదా మరి ఇంకా నేరం అవపడం ఎందుకు అని ప్రశ్న మీరు అడగొచ్చు అంటున్నాడు అని మీరు అడుగుతారు నీవు నాతో చెప్పుదు అవును కానీ ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు నువ్వు అడుగుతావు బానే ఉంది ఆయన ఎవరిని కఠిన పరిస్తే వారిని కఠిన పరుస్తాడు ఎవరిని కనికరిస్తే వారిని కనికరిస్తాడు మరి అప్పుడు అందరూ దేవుని చిత్తం నెరవేర్చేవారే కదా మరి అలాంటప్పుడు నువ్వు ఇంకా నేరం పంపటం ఎందుకు అని నువ్వు నన్ను అడుగుతావేమో అందుకే సమాధానం చెప్తున్నాను ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పటకు నీవు ఎవడవు దేవుడు విధానాలకు ఎదురు చెప్పటోడి నువ్వు ఎవడవు నువ్వు పాపివి ఆయన పరిశుద్ధుడు ఆయన అనంత జ్ఞాని నన్నెందుకు ఇలాగూ చేస్తావని రూపింపబడినది రూపింపవానితో చెప్పునా నువ్వు నన్ను ఎందుకు ఇలా చెప్పి రూపింపబడింది రూపించడం అంతా అంటదా నందికి ఇలాగే చేస్తాను నువ్వు నందికి ఇలా చేస్తా అనకూడదు ఒక ముద్దలో నుండి అయ్యి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా కుమ్మరివానికి అధికారం ఉంది ఏంటంట ఒక ముద్ద పిండ ఆ ఒకటే ముద్ద ఆ ముద్దలో నుంచి ఒకటేమో ఘనతకి అంటే మంచి వస్తువు తయారు చేస్తాడు ఇంకోటి ఘనహీనతకి చేస్తాడు మెటీరియల్ ఒకటే మెటీరియల్ ఒకటే కానీ ఒకటి ఘనతకు వాడబడుతుంది ఒకటి ఘనహీనతకు వాడబడుతుంది ఇంకా మీకు బాగా ఉదాహరణకు అర్థం కావాలంటే చెప్పడానికి ఇనుము ఒకటే ఒకటేమో బీరు అయింది విలువైన వస్తువులు భద్రపరిచే స్థానమైంది ఇంకోటి చెప్పులు స్టాండ్ కూడా అవ్వచ్చు చెప్పులు కూడా పెట్టుకోవచ్చు పదార్థం ఒకటే ఇనుము ఒకటే ఆ రీతిగానే ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా మెటీరియల్ అయింది ఆయన ఇష్టం వచ్చిన మెటీరియల్ ఆయన ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ చేసుకుంటాడు అడగడానికి నువ్వెవరివి నువ్వేమైనా మెటీరియల్ ఇచ్చావా కాదు కదా అది ఆయన ఇష్టం మెటీరియల్ ఆయనది ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు అలాగూ దేవుడు తన ఉగ్రతను అగరు అగపరచటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశినమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించినేమి దేవుడు తన ఉగ్రతను అగపరచడానికి ప్రభావము చూపడానికి ఇష్టపడితే నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రైన గటములను ఆయన బహు దీర్ఘ శాంతంతో సహిస్తే ఏమవుతుంది కాబట్టి మరియు మహిం పొందుటకును ఆయన ముందుగా సిద్ధపరిచిన కనునా పాత్ర ఘటముల ఎడల అనగా యూదుల నుండి మాత్రము కాక అన్ని జనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనబవ కనబరచవలి ఉన్న అదే రీతిగా ఆయన చెప్తున్నాడు మహిం ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల అంటే యూదులు యూదుల గురించి మాట్లాడుతున్నాను వాళ్ళ నుంచే కాకుండా అన్ని జనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహమేశ్వరని కనపరుస్తాడు ఆ ప్రకారం నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియూ ప్రియురాలు కాదని వారికి ప్రియురాలని పేరు మరియు జరిగినది మీరు నా ప్రజలు ఏ చోట వారితో చెప్పబడి ఆ చోటనే జీవము దేవుని కుమారులని వారికి పేరు అని హోషలో చెప్తున్నాడు అంటే ఆయన ఇష్టం అది ఆయన ఏదైనా చేయగలడు అడగడానికి నీ వెవరివి అని చెప్తున్నాడు ఒకటి ఘనతకు ఒకటి ఘనహీనతకు ఒకటి ఉగ్రత చూపించడానికి ఉంటుంది ఇంకోటి ప్రభావం చూపించడానికి ఉంటుంది అడగడానికి నువ్వెవరివి అని చెప్పి అడుగుతున్నాడు అదే ఇర్మియా గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో సైన్యముల అధిపతి యొగ యోహోవ ఇలాగ సెలవిచ్చుతున్నాడు ఇరిమియా సైన్యముల కధిపతి యొగ యోహోవ ఇలాగ మీరు నా మాటలను అంగీకరింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వ జనములను నా సేవకుడైన నెబద్ నిజలను బబులోను రాజును పిలువనంపించుచున్నాను ఎవరంటెముకద్ నిజరు నా సేవకుడైన నిబుకద్ ఆయనే పిలిపించాడు నిబుక నిజలంతటి నిబుకర్ నిజర్ రాలా నిబద్జలంతటి నిబద్జలు ఏమి చేయాల దేవుడే అతన్ని పిలిపించాడు ఎరుషుల రమ్మని ఇస్రాయేల్కి మీద సర్వనాశనం చేయమని దేవుడే పిలిపించిన దేవుని సేవ కూడా నివుకదిచారు మరి మనం ఏం చేస్తాం చెప్పండి ఐశ్వరాలు ప్రజలు అరుజేం చేస్తుంటాడు తీర్పు ఏమని తీర్పు తెచ్చుంటారు నే నిక నువ్వు దేవునికి వ్యతిరేకంగా వచ్చావు దేవుని మందిరాన్ని కూల్చావు దేవుని ఉపకరణాలు అపవిత్రపరిచావు విని చేసావు నిన్ను దేవుడు విడిచిపెట్టడు నిన్ను దేవుడు శిక్షిస్తాడు నువ్వు నాశనం అయిపోతావు ఇదే అనుకుని ఉంటారు ఐసరాలు ప్రజలు ఏమని తీర్పు తెచ్చరు నువ్వు శిక్షకు పాత్రుడవి నువ్వు దేవునికి వ్యతిరేకవి నువ్వు దేవునికి అది నువ్వు దేవునికి ఇది అని చెప్పి తీర్పు తీర్చుంటారు కానీ అతను ఎవరు వాస్తవానికి నా సేవకుడైనా నిపుకది అని దేవుడు చెప్తున్నాడు దేవుని సేవకుడైన నిపుకది దేవుని చేత పిలవబడిన దేవుని సేవకుడు నిపుకది ఆయన చెప్తున్నాడు ఈ దేశం మీదకి దీని నివాసుల మీదకి చుట్టు ఉన్న ఈ జనులందరి మీదకి వారిని రప్పించు చున్నాను ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదంగాను ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను ఆ దేవుడే చెప్పిన మాట ఈ దేశం మీదకి దేశ నివాసుల మీదకి చుట్టూన్న ఈ జనులందరి మీదకి వారిని రప్పించుచున్నాను దేవుడే రప్పిస్తున్నాడు పిలిచాడు రప్పిస్తున్నాడు ఈ జనులను శాపగ్రస్తులుగాను ఎవరా జనులు తన ప్రజలు ఇస్రాయేలీలు వాళ్ళని ఇప్పుడు శాపగ్రస్తులను చేస్తున్నాడు విస్మయాస్పద అపహాస్యాస్పదంగా ఎన్నడు ఎప్పటికీ పాడుగాను వండజేసేదను చూసి నవ్వుకునే రీతిగా అపహాస్యాస్పదంగా వాళ్ళని చూస్తే నవ్వుతారు జనాలు కొంతమందిని చూస్తే నవ్వుతారు అంటారు కదా అట్లాగా నవ్వి జనాలు చూసి నవ్వేటట్టుగా వాళ్ళని ఉండజేసేదని అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే నేను ఏం చెప్తున్నానంటే మనం తీర్పు తీరిస్తే అది చ తీర్పు తీర్చకూడదు మనం తీర్పు తీరిస్తే నిర్దోషులను దోషులని తీర్పు తీరుస్తాం దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా చేశాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటున్నాడు ఒక్కొక్కరిని ఒకరిని ఘనత ఇంకొకరిని ఘనహీనతగాను ఘనహీనమైన పాత్రగాను వాడుకుంటున్నాడు కాబట్టి చివరిలో ఎండ్ ఆఫ్ ద డే ఆయన తీర్పు తీర్చేవాడు కాబట్టి నీవు నేను దేవుని మనసు నిరగలేని వారంగా ఉన్నాం కాబట్టి మనకి తీర్పు తీర్చే ఆ అవకాశం లేనే లేదు తీర్పు తీర్చేది లేదు తీర్పు తీర్చొద్దు అని యశు చెప్పాడు కాబట్టి మనం ఏ విషయంలో కూడా తీర్పు తీర్చొద్దు తీరిస్తే ఆ తీర్పు ప్రకారమే మనకు జరుగుతుంది ఆ కొలత ప్రకారమే మనకు జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారంగా ఉంటూ ఉన్నాం చాలా జాగ్రత్తగా దేవుడు వేష్యను కరుణించాడు దేవుడు సంసోరుని కరణించాడు దావీదును కరుణించాడు పరో నేర్పరచుకున్నాడు నిపుక నిజం నేర్పరచుకున్నాడు వాళ్ళు నా సేవకులని చెప్తున్నాడు మరి చెప్పండి వీళ్ళ జీవితాలు అవిధేతలు లేవా వీళ్ళ జీవితాలలో ఉంది అయినా కానీ వీళ్ళు నా సేవకులు నీతిమంతులు అని చెప్పి దేవుడే చెప్తున్నాడు అందుకే దేని విషయంలో కూడా తీర్పు తీర్చొద్దు అని జ్ఞాపకం చేస్తున్నాడు అదే విషయం తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై వచనాల వరకు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై వచనాల వరకు మనం చదివితే గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియో మంటివియో కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడను గొప్ప ఇల్లు ఉంది ఒక ఇల్లుంది దాంట్లో కొన్ని వెండి పాత్రలు ఉన్నాయి బంగారు పాత్రలు ఉన్నాయి ఇవి మాత్రమే కాకుండా కర్రవి మంటివి రెండు ఉన్నాయి కర్ర పాత్రలు ఉన్నాయి మట్టి పాత్రలు ఉన్నాయి బంగారు పాత్రలు వెండి పాత్రలు ఉన్నాయి అన్ని రకాల పాత్రలు ఉన్నాయి కాకపోతే వాటిలో కొన్ని ఘనతకు ఏవైతే బంగారంతో వెండితో చేశారో వాటిని ఘనతకు వాడతారు కొన్ని ఘనహీనతకు ఉపయోగిస్తారు తేడా మన ఇంట్లో బంగారం ఉంటుంది బీరోలో పెట్టుకుంటాం చెప్పులు ఉంటాయి బయట పెట్టుకుంటాం రెండు వాడతాం కాబట్టి ఎవడైనానూ వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునిటకై అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్య ఉండును కాకపోతే నీవు ఘనత నిమిత్తమైన పాత్రలాగా నువ్వు ఉండాలనుకుంటే చూడండి తన్ను తాను పవిత్రపరచుకొని తను తాను పరిశుద్ధినిగా చేసుకొని పాపములన్నీ విడిచిపెట్టి యజమానుడు వాడుకొనిటకై అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి నీవు పాపము నుంచి దూరం కాకుండా ప్రతి సత్కార్యానికి నువ్వు సిద్ధపరి సిద్ధంగా ఉండాలా చెప్పకూడదు అడ్డంకులు చెప్పకూడదు పని చెప్తే తప్పించుకొని పోయే వాళ్ళ ఉండకూడదు సిద్ధపడి ఉండాలా అప్పుడే నీవు ఘనమైన పాత్రగా వాడబడతావు లేకపోతే ఘనహీమైన పాత్రవి నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధపరచుకొని లోక మాలిన్యం నుంచి పాపాల నుంచి విడుదల పొందుతావో ఏసు ప్రభు రక్తంలో కడగబడతావో పరిశుద్ధుడివి పరిశుద్ధపరచబడిన నీవు ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఉండాలి మనం టేబుల్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాం అక్కడ అన్ని ఐటమ్స్ సిద్ధపరచబడి రెడీగా పెట్టుంటారు అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి పోవడం తినడమే ఉంటుంది ఎదురు చూడ్డాలు ఉండవు సిద్ధపరచపోతే ఏమవుతుంది చెప్పండి మళ్ళీ ప్రిపేర్ చేయాలి తీసుకొని రావాలి అదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఎందుకు చెప్తున్నానండి ఈ మాట మనం కూడా పనపు చెప్తే ఇమీడియట్గా చేసే వాళ్ళలాగా ఉండాలి సిద్ధపరచబడ్డం అంటే అది సిద్ధపడడం కాదు సిద్ధపరచబడడం అది వేరు ఇది వేరు సిద్ధపడడం అంటే నువ్వు ఇంకా ప్రిపేర్ చేస్తున్నావు అన్నట్టు అన్నీ వచ్చేసినాయి అన్నట్టు తినడమే అన్నట్టు అంటే మనం ఏ లెవెల్లో ఉండాలంటే సిద్ధపరచబడి ఉండాలి సిద్ధపరచబడి ఉంటేనే ఘనమైన పాత్రలుగా వాడపడతాం సిద్ధంగా ఉంటేనే గనమైన పాత్రలుగా వాడబడతాం పిలుపు పిలిచినప్పుడు పిలుపు అందుకుంటేనే ఘనమైన పాత్రగా వాడబడతాం సాకులు చెప్తూ సిద్ధపడలేదని చెప్తూ రెడీగా లేకపోతే ఘనహీనమైన పాత్రలమే కాబట్టి ఆయన చెప్తున్నాడు తిమోతికి నీవు యవనేచ్చల నుండి పారిపో పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము ఈయన చెప్తున్నాడు ఇప్పుడు నువ్వేం చేయాలంట యవనేచల్ నుండి పారిపో పవిత్ర హృదయలే ప్రభువుకు ప్రార్థన చేయ వారితో దేవుని బిడ్డలతో నీతిని విశ్వాసాన్ని ప్రేమను సమాధానము వెంటాడము తర్వాత దేవుని బిడ్డలతో సహవాసం చేస్తూ వేటి విషయంలో వెంట దేనికోసం ప్రయాసపడాలి విశ్వాసాన్ని పెంచుకోవడంలో ప్రేమ కలిగి ఉండడంలో సమాధానంలో నీతి కార్యాలు జరిగించే విషయంలో నీవు జాగ్రత్త నేర్పు లేని మూడుల వితర్కముల జగడములను పుట్టించడాన్ని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము మూడులు ఎవరైతే ఉంటారో చెప్పిన మాట వినటువంటి వాళ్ళు వాళ్ళు వితర్కాలు పుట్టిస్తారు గొడవలు సృష్టిస్తారు అటువంటి వారిని ఎరిగి విడిచిపెట్టేసి వాళ్ళ జోలికి పోవద్దు వాళ్ళు జోలికి పోవద్దు అని చెప్పి చెప్పి చెప్తున్నాడు సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును ఎందుకు నువ్వు వారిని విసర్జించమంటున్నారంటే అటువంటి వారితో నువ్వు వితర్కం పెట్టుకుంటే మూడులైన వారితో నువ్వు వితర్కం పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ తెలియచింది ఏమీ లేదు అలా తెలిసిందంతా అబద్ధం వాళ్ళు మాట్లాడేదంతా అడ్డదిడ్డంగానే ఉంటుంది నువ్వు చెప్పేది సభ అబద్ధము నువ్వు నీ ప్రవర్తన బాగలేదు అడ్డదిడ్డంగా వాగుతున్నావు ఇట్లాగా చెప్పి తీర్పు తీరుస్తావు నువ్వు తీర్పు తీరుస్తావు నువ్వు అదైపోతావు నువ్వు ఇదైపోతావు అని చెప్పి తీర్పు తీరుస్తావు కాబట్టే వాళ్ళకు దూరంగా ఉండు ఎందుకు అనంటే సత్య విషయమై అనుభవ జ్ఞానము వారికి కలగడానికి ఒకవేళ దేవుడు వారికి మారు మనసు దయచేయును ఇప్పుడు నువ్వు తీర్పు తీర్చావనుకో రేపు దేవునికి మారు మనసు దయచేస్తాడేమో కాబట్టి అటువంటి వాళ్ళకు దూరంగా ఉండు వివాదాలకు దూరంగా ఉండు గొడవలు పెట్టుకునే వాళ్ళకు దూరంగా ఉండు దూరంగా పోయి వాళ్ళతో దూషించి వాళ్ళ మీద చేసుకొని నువ్వు ఎప్పటికీ బాగుపడవు నీ పరిస్థితి ఇంతే ను నాశనం అయిపోతావు అదైపోతావు ఇదైపోతావు అని చెప్పి చెయ్యొద్దు అని చెప్పి చెప్తున్నాడు ఎందుకంటే దేవుడు వారికి మారు ఇస్తాడు అదే చెప్తున్నాడు ఆయన కాబట్టి అందువలన తాతను తన ఇష్టము చొప్పున చెరపట్టుబడిన వీరు వారి ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనిదిరేమో అని ప్రభు యొక్క దాసుడట్టు వారిని సా సాత్వికముతో శిక్షించు సాతను ఏం చేస్తుందంటే ఇష్టము చొప్పున చెరబట్టబడ్డాడంట వాళ్ళ నుంచి మేలు కొందురేమో అని నీవునేం చేయాల్సింది ఏంటంటే అటు వాణిని సాత్వికముతో శిక్షించు జగడ మారు జగడం అంటే గొడవలు పెట్టుకోకుండా అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడు గాను కీడును సహింప సహించువాడుగాను ఉండవలేను అనే చెప్తున్నానంటే జగడ మాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడు గాను కీడును సహించవాడుగాను ఉండవలేను ఈ గుణగణాలు లేకపోతే చూడండి నీవు చెప్పేయడానికి అర్హుడు కాదనట్టు వాళ్ళతో మాట్లాడడానికి అర్హుడు కాదనట్టు ఏముండాలంట సాత్వికం ఉండాలి తర్వాత జగడ మాడక అందరి గడల సాధువుగా బోధించేవాడిగా కీడును సహించాలి అటువంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏమవుతుంది నిన్ను హాని చేయొచ్చు నిన్ను దూషించవచ్చు సహించేవాడిగా ఉండాల ను సాత్వికం ఉండాలా వాళ్ళు ఏం చెప్పినా తీసుకునే గుణం ఉండాలా ఒక మాట తీసుకొని ఇంకో మాటకి రెచ్చిపోయినావంటే ఉపయోగం లేదు మోషే ఇల్లంతట్లో సాత్వికుడు ఎందుకు అతడు అన్ని వేళల వాళ్ళ గురించి జ్ఞాపన చేశాడు అవిధేతలో ఉన్నప్పుడు అవిధేతలు ఉన్నప్పుడు ఎవరికైనా కోపమే కదా దేవుడికే కోపం వచ్చింది మోసేకి రాదా మరి ఎందుకు సాత్వికుడు అని చెప్పాడు అన్నీ అంగీకరించాడు అన్నీ తీసుకున్నాడు బాగున్నప్పుడు బాగుండము తిట్టినప్పుడు రెచ్చిపోవడము చేయలేదు సాత్వికంతో శిక్షించు జగడమాడక అందరి సాధు గాను బోధింప సమర్థుడు గాను కీడుని సహింపబడుతూ ఉండాలి అలాంటి గుణగణాలు ఉంటేనే పోయి వాళ్ళతో మాట్లాడు వాళ్ళకు చెప్పు ఇలాంటి గుణగణాలు లేకపోతే గమ్ముగుండు అని చెప్తున్నాడు ఆయన పౌరులు భక్తుడు ఎందుకంటే వాళ్ళతో విదర్గం పెట్టుకుంటే నిన్ను పాపించేస్తారు వాళ్ళు నువ్వు కూడా పాపి అయిపోతావు వాళ్ళని తీర్పు తీరుస్తావు దేవుడు వాళ్ళకి మార్మోన్స్ దయచేస్తాడేమో కాబట్టి నువ్వు చాలా సాత్వికంతో బో చెప్పాలి అని చెప్తున్నాడు యేసుప్రవ అదే చేశాడు కదా ఆ దొంగని కూడా కలవర సిల్వలో ఉన్నప్పుడు కలవరులో సిల్వ మీద సిల్వ మీద ఉన్నప్పుడు ఇద్దరు దొంగలు పక్క పక్కన ఉంటాడు ఏం చేశాడు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని బతినిలాడాడు చివరి నిమిషంలో తను రక్షించబడ్డాడు అది ఆయన ఇష్టం ఆయన రచింపజేయటానికి రక్షించడానికి శక్తిమంతుడు కాబట్టి నీవు నేను ఎవరూ కూడా తీర్పు తెచ్చడానికి వెళ్ళాడు మనకి ఇప్పుడు ఒకటి అర్థం కావాలి ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఒక విషయం చెప్పడానికి తీర్పు అంటే ఏంటిది అది ఫైనల్ జడ్జిమెంట్ ఇంక దాని తర్వాత ఏమీ లేదు తీర్పు అంటే ఇంకది ఫైనల్ అన్నట్టు నువ్వు నశించిపోతావంటే నశించిపోవడం అంతే నువ్వు నాశనం అయిపోతావంటే నాశనం అయిపోవడం అంతే వీడింకెప్పటికీ మారడంటే మారటం అంతే అది తీర్పు కానీ తీర్పు వేరే హెచ్చరించడం వేరే చాలామంది ఏం చెప్తారంటే కల్లముందు ముందు దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి దేవుని వాక్యానికి భిన్నమైనవి దేవుని వాక్యానుసారం లేనివి చేస్తున్నప్పుడు చెప్పడానికి భయపడతా ఉంటారు ఒకవేళ చెబితే ఏం చెప్తారో తెలుసా సమాధానం తీర్పు తీర్చడానికి నువ్వెవడవి తీర్పు తీర్చడానికి నువ్వెవడవి చూడండి తీర్పు వేరు అదే రీతిగా గగించటమో లేకపోతే హెచ్చరించటమో వేరు అవి రెండు వేరు వేరు మనకు అర్థం కావడానికి ఏం మీకు ఉదాహరణ చెప్తాను పోలీస్ ఉంటాడు జడ్జ్ ఉంటాడు ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు జడ్జ్ ఉంటాడు ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తాడు అతడు పోయే వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాడు దారుల మీద పోయే వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాడు హెల్మెట్ పెట్టుకోండి లేదంటే వెయ్యి రూపాయల జరిమానా నో పార్కింగ్ లో పెట్టొద్దు వెయ్యి రూపాయల జరిమానా మీ ప్రాణానికి హాని అని చెబుతూ ఉంటాడు అతడు ఒకవేళ ఎవరన్నా హెల్మెట్ పెట్టుకోకుండా దొరికితే ఆ బాగొచ్చేవాళ్ళు అని చెప్పి వెళ్ళిపోడు ఏం చేస్తాడు హెల్మెట్ పెట్టుకో అని చెప్పి చెప్తాడు పైన వేస్తాడు వినకపోతే ఏం చేస్తాడు కేసు రాసి జడ్జికి అప్పగిస్తాడు జడ్జి తీర్పు తీరుస్తాడు పోలీస్ చేసేది హెచ్చరిక ఇలా చేయకూడదు అలా చేయకూడదు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదని చెప్పడం హెచ్చరిక నువ్వు చేసావు కాబట్టి ఇక నువ్వు శిక్షార్హుడవి ఇక నువ్వు నాశనం అయిపోతావు నువ్వు ఇంకన్నిటికీ మారో అని చెప్పి చెప్పడం తీర్పు కాబట్టి ఈ చాలా తేడా ఉంది మనకు తీర్పు తీర్చే అధికారం దేవుడు ఇవ్వలేదు కానీ హెచ్చరించే అధికారం దేవుడి ఇచ్చాడు ఇది మనం చెయ్యాలి హెచ్చరించే అధికారం దేవుడి ఇచ్చాడు రోమిలిక్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం నాలుగో వచనంలో రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం నాలుగో వచనంలో ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకములైన అనేకులమైన మనుము క్రీస్తుల ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము చూడండి అదేం చెప్తున్నాడు ఒక శరీరంలో అనేక అవయవాలు ఉన్న మనము కూడా ఒకటే పని ఉండదు వాటి అన్నిటికీ ఒక అవయవాలు మన శరీరం అనేక అవయవాలు ఉంటాయి అనేక పార్ట్స్ ఉంటాయి ఏ పాటి కూడా ఒకే పని ఉండదు అన్నీ ఒక్కోటి ఒక్కో రకంగా పని చేస్తా ఉంటాయి అలాగే క్రీస్తులో మనమందరం ఒక్కరమే ఒకటే శరీరం మనమంతా కానీ ఒక్కొక్కరం ఒక్కొక్క అవయవమై ఉన్నాం నీ పని నాకుండదు నా పని నీకుండదు మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక మనకు దేవుడు కృప చొప్పున కృపను చూపును అనుగ్రహించబడింది ఆయన చెప్తున్నాడు కృప చూపును అనుగ్రహించబడింది కృపావరములు కలిగిన కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించటము ఏం చెప్పాడు ప్రవచన వరమైతే ప్రవచించడం ప్రవచనం అంటే ఏంటి చెప్పండి ప్రవక్తలు ప్రవచిస్తారు దీని గురించి భవిష్యత్తు గురించి ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించటలోను పని కలిగి ఉందుము ఏం చెప్పాడు ప్రవచనం చెప్పాడు పరిచర్య గురించి చెప్పాడు బోధించుట చెప్పాడు హెచ్చరించుట చెప్పాడు బోధించేవాడట బోధిస్తాడు చెప్పండి బోధించేవాడు ఏ ఉద్దేశంలో బోధిస్తాడు మన క్లాసుల్లో మన చదువు బొబ్బా మన స్కూల్స్ లో కాలేజెస్ లో బోధించే ఏ ఉద్దేశంతో బోధిస్తారు ఎందుకు బోధిస్తారు ఎవరైతే తమ ఎదుట కూర్చొని వింటూ ఉన్నారో వాళ్ళకు తెలియదు వాళ్ళు నేర్చుకోవాలి తెలిసిన వారైతే అనిదుటి కూర్చోరు తెలిసిన వారే తెలియని వారు కాబట్టి వచ్చి కూర్చున్నారు తెలిసిన వారైతే కూర్చోరు తెలియని వారు కాబట్టి వచ్చి కూర్చున్నారు ఈయన బోధిస్తాడు ఎందుకు బోధిస్తాడు ఆ తెలియని వారు ఈయన ద్వారా తెలుసుకోవాలి అది బోధ బోధ అంటే తెలియని వారికి తెలియజెప్పడం బోధ అదే చెప్పాడు బోధించు వారైతే బోధించటలోను తెలియని వారికి చెప్పడము ఇది ఒక పరిచర్య తర్వాత ఏం చెప్పాడు హెచ్చరించు వాడైతే హెచ్చరించుటలోను హెచ్చరిక ఎవరు చేస్తాం తెలిసి కూడా పాటించినటువంటి వారికి తెలిసి కూడా లోబడినటువంటి వారికి తెలిసి కూడా దానికి వ్యతిరేకంగా అపోజ్ చేసే వాళ్ళకి వాళ్ళకి హెచ్చరికలు అవసరం హెచ్చరించు వాడైతే బోధించేటప్పుడు చాలా చక్కగా చెప్తాం టీచర్లు ఎవరు కోప్పడుతూ భయంకరంగా చెప్పరు చాలా మృదువుగా చెప్తారు అర్థమయ్యే భాషలో చెప్తారు విశదీకరించి చెప్తారు దాన్ని హెచ్చరించేటప్పుడు ఎవరు కూడా మృదువుగా హెచ్చరించరు అదే చెప్తున్నాడు హెచ్చరించేవాడైతే హెచ్చరించడంలోను ప్రతి దానికి టోన్ డిఫరెంట్గా ఉంటుంది ప్రమచిహించేవాడు ఒక టోన్లో చెప్తారు బోధించేవారు ఒక టోన్లో చెప్తారు హెచ్చరించే ఒక ఇంకొక టోన్లో చెప్తారు ఇవన్నీ కూడా ప్రభు పనులు ఇవన్నీ కూడా ప్రభు పనులు ఇవి మనం చేయాలి తీర్పు వేరు హెచ్చరించడం వేరు ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే చాలా మంది హెచ్చరించే విషయంలో హెచ్చరించకుండా దేవుడు చూసుకుంటాళ్ళని వదిలేస్తారు అది కరెక్ట్ విధానం కానే కాదు అది ఎప్పటికీ కూడా కరెక్ట్ విధానం కాదు అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది అయితే దేవుని వాక్యానికి విరుద్ధమైంది అయితే దేవునికి విరుద్ధమైనది అయితే మనం హెచ్చరించాలా చెప్పాలా అదే తిమోతికి రాస్తూ పౌరు భక్తుడు చెప్తాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొ అధ్యాయం పన్నెండవ వచనంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు పదమూడు వచనంలో నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీప తృణీకరింప నియకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని చెప్తున్నాడు యవనస్త్రేణి తిమోతికి ఎవరు కూడా నిన్ను త్రినికరింపకుండా జాగ్రత్తగా చూసుకో మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ ప్రేమలో కానీ విశ్వాసంలో కానీ పవిత్రతలో కానీ విశ్వాసులకు మాదిరిగా ఉండుము ఎందుకని ఈ మాట చెప్తున్నాడంటే నేను వచ్చే వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఉండుము ఎందుకు చెప్తున్నాడైనా నేను వచ్చేంత వరకు కూడా నువ్వేం చేయాలా చదివే విషయంలో జాగ్రత్తగా ఉండాలి హెచ్చరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి బోధించే విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అందుకే చెప్పాడు నిన్ను ఎవరు కూడా తృణీకరించొద్దు తృణీకరింప నీయొద్దు తృణీకరిస్తే ఏమవుతుందంటే నువ్వు చెప్పే హెచ్చరిక ఎవడు తీసుకోడు నీ బతికే అలాగ లేదు చెప్తావు నువ్వు అని అంటారు ఈరోజు లోకంలో జరుగుతుంది అదే మనం వెళ్ళి పరిశుద్ధమైన మాటలు చెప్తాం మన జీవితాలు పరిశుద్ధంగా ఉండవు అందుకే చాలామంది ఈరోజు స్వీకరించట్లేదు ఎవరు స్వీకరించట్లేదు చెప్పేవాళ్ళం గంభీరంగా చెప్తాం అవి మన జీవితాలు ఉన్నాయంటే ఉండవు అందుకే వినట్లేదు అదే పౌరులు భక్తుడు తిమోతి చెప్తున్నాడు నిన్ను తృణీకరిస్తే నువ్వు హెచ్చరిక చేస్తే ఎవడు తీసుకోడు నువ్వు బోధిస్తే ఎవడు తీసుకోడు నువ్వే చేయట్లేదు మాకేం చెప్తావు అంటారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా చదువు జాగ్రత్తగా హెచ్చరించు బోధించు అని చెప్తున్నాడు నువ్వు చదివితేనే నీకు అర్థమవుతుంది ఇది వాక్యమా కాదా ఇది వాక్యానుసారం ఏది వాక్యానుసారం ఏది వాక్యానుసారం కాదు ఏది దేవునికి ఇష్టమైనది ఏదికి దేవునికి ఇష్టం లేనిది నువ్వు చదివితేనే అర్థమవుతుంది కాబట్టి జాగ్రత్తగా చదువు చదివే విషయంలో చాలా జాగ్రత్తగా చదువు ఏదో పై చదువుకుంటా పోమాకు దాన్ని అర్థం చేసుకో చాలా జాగ్రత్తగా చదివి జాగ్రత్తగా హెచ్చరించు జాగ్రత్తగా బోధించు తేడా తేడాగా బోధించొద్దు తేడా తేడాగా హెచ్చరించొద్దు నువ్వు చిన్నవాడివైనా మాదిరిగా ఉండు అప్పుడే నీ మాటలు వింటారు నీ హెచ్చరికలు తీసుకుంటారు నువ్వు కరెక్ట్ చదివితేనే వాళ్ళకి హెచ్చరించగలవు బోధించగలవు నువ్వు చదవకపోతే నువ్వేదో చెప్తావు కాబట్టి చాలా జాగ్రత్త హెచ్చరించమన్నాడు ఇంకో విషయం హెచ్చరించడం అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పకూడదు ఈరోజు చాలా మంది ఏం చెప్తారు ఆయనకి చెప్పేంత నువ్వు నువ్వెంత నీ వయసు నీ అనుభవం ఎంత నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు సేవలో ఉన్న అతనాడా నువ్వెక్కడా ఆయనకి మనం చెప్పగలుగున్నామా అత ఆయనకి మన ఆయన తెలియందా అలా అనుకుంటే నేను నువ్వు మోసపుచ్చుకున్నవాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి వాడు దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కలిగినటువంటి వాడు ఈ మోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక నాలుగు ఐదోది మొదటి వచనంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదోధ్యాయ మొదటి వచనంలో వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించుము గద్దింపు వేరే హెచ్చరిక వేరేదంటూ డిఫరెంట్గా ఉంటుంది నీకంటే చిన్నవాళ్ళనైతే నువ్వు గద్దించవచ్చు పెద్దవాళ్ళు కాబట్టి గద్దించకుండా తండ్రిగా భావించి అతనిని హెచ్చరించుము అంటే పెద్దవాళ్ళైనా పర్వాలేదు నీకంటే పెద్దవాళ్ళైనా పర్వాలేదు నువ్వు వారిని హెచ్చరించాలి ఎప్పుడు హెచ్చరించాలి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పోతున్నప్పుడు హెచ్చరించాలి ఇది దేవుని ఉద్దేశం చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని ఏమీ లేదు అనుభవం ఉన్న వాళ్ళ అనుభవం లేని వాళ్ళని ఏమీ లేదు హెచ్చరించే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి హెచ్చరించే చోట హెచ్చరించకుండా విడిచిపెడితే దానికి కారణం నువ్వే అవుతావు మనమే అవుతావు నీకు బయ బయలుపరిచే నువ్వు ఎందుకు చెప్పలేదంటావు దేవుడప్పుడు హెచ్చరించడం తీర్పు తెచ్చటం కాదు చెప్పడము ఇది వాక్యానుసారం సారం అని చెప్పడం అది తీర్పు తెచ్చటం కాదు ఈ వాక్యం లేదు ఇలా చేస్తే దేవునికి ఇష్టం లేదు అని చెప్పడం తీర్పు తెచ్చటం కాదు వీడి మారడు వీడికి నరకానికి పోతాడు వీడు నశించిపోతాడు వీడు బతుకు మారదు వీడి జీవితం మారదు అని ఇలా చెప్తారు చూసారా వీడు నాశనం అయిపోతాడు అని చెప్తారు చూసారా ఇవి తీర్పు తెచ్చటం వాళ్ళ బతుకులు అంతే అని అంటారు చూసారా వాళ్ళు తీర్పు తీర్చేవాళ్ళు ఎందుకు అవుతాయి అంతే దేవుడు తలుచుకుంటే క్షణంలో మార్చేస్తాడు జీవితాన్ని ఎందుకు నశించిపోతాడు రాహాబు రక్షించబడలేదా ఆ దొంగను రక్షించబడలేదా ఎందుకు నశించిపోతాడు నశించిపోరు దేవుడు తలుచుకుంటే క్షణంలో రక్షించబడతారు దేవుడు దలుచుకుంటే ఏమైనా చేయగలడు ఆయన రక్షింప చేయుటకు నశింప చేయుటకు శక్తి కలిగినటువంటి వాడు తీర్పు తీర్చొద్దని చెప్పాడు కానీ హెచ్చరించొద్దని చెప్పలేదు కాబట్టి దానికి దీనికి మనకు డిఫరెన్స్ చాలా స్పష్టంగా అర్థం కావాలి అర్థం కాకపోతే తీర్పు తీర్చు చోట చోట తీర్పు తీర్చుకోవడం చోట తీర్పు తీరుస్తాం హెచ్చరించాల్సిన చోట హెచ్చరించం రెండో దేవునికి వ్యతిరేకమైన పనులు మనం కలిగి ఉంటాం కాబట్టి ఈ విషయాలు మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి తీర్పు తీర్చే విషయంలో హెచ్చరించే విషయంలో ఈ రెండు విషయాలలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి చాలా ప్రాముఖ్యమైనవి తీర్పు తీర్చిన హెచ్చరించకపోయినా రెండు భయంకరమైన పాపాలి కాబట్టి ఈ రెండిటికి డిఫరెన్స్ అర్థం చేసుకొని మన విశ్వాస యాత్రను కొనసాగించాలి ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకొని మన సేవా జీవితాన్ని కొనసాగించాలి ఈ రెండు డిఫరెన్స్ అర్థం చేసుకొని దేవునికి ఏది ఈ ఉద్దేశం దేవుని ఉద్దేశ మనం ముందుకు నడవాలి అప్పుడే ప్రభు చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించేవారు సంపూర్ణంగా నెరవేర్చేవారు కాబట్టి మనం హెచ్చరించే దాంట్లో ముందుండాలా హెచ్చరికలు తీసుకునే దాంట్లో కూడా ముందుండాలా చాలామందికి హెచ్చరించడం ఇష్టం హెచ్చరికలు తీసుకోవడం అస్సలు అసలు ఇష్టం ఉండదు హెచ్చరికగా చెబితే లేదంటే హెచ్చరిక మాట ఏదైనా అంగీకరించలేకపోతే దానికంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు దానికంటే ఇంకొక దారుణమైన పాపం ఇంకొకటి ఉండదు హెచ్చరికలు మనం తీసుకోవాలి చిన్నవాళ్ళు చెప్పిన పెద్దవాళ్ళు చెప్పిన హిమోతికి చెప్పాడు పౌలు పెద్దవాళ్ళైనా హెచ్చరించన్నాడు అంటే చిన్నవానికి ఆజ్ఞ పౌలు పౌలు ఇచ్చినంటే దేవుడు ఇచ్చినట్టు అని ఆత్మ ద్వారా నడిపించబడేవాడు కాబట్టి అధికారం ఇచ్చాడు నువ్వు పెద్దవాళ్ళని గద్దించమని గద్దించమని కదా హెచ్చరించమని మరి అక్కడ ఆగ్నివబడింది మరి చిన్నవాళ్ళు కూడా చెప్పాలా చిన్నవాళ్ళు కూడా హెచ్చరించాలా పెద్దవాళ్ళని చెప్తుంది మరి అలాంటప్పుడు చిన్నవాళ్ళు మనల్ని హెచ్చరించినప్పుడు తీసుకోవాలి కదా వీడి వయసు ఎంత వీడి అనుభవం ఎంత వీడి ఆత్మీయత ఎంత ఇవన్నీ కాదుగా చూడాల్సి ఉంది వచ్చే మాట ప్రాముఖ్యమైనది ఆ మాట మనకు అవసరం మనిషితో మనకు పని మనిషి అలాంటి వాడితే మనకి ఎందుకు ఆ వచ్చే మాట ఇది దేవుని స్వరమా కాదా ఇది దేవుని వాక్యమా కాదా వాక్యమైతే నా జీవితంలో నెరవేరుతుందా లేదా నెరవేరకపోతే మోకాలు వేయాలంతే హెచ్చరించబడ్డాం అలా కాకుండా ఇతను నాకు చెప్పేంత చెప్పి మనల్ని మనం కఠినపరచుకుంటే చూడండి అది దారుణమైన పాపం అంతకంటే దౌర్భాగ్యమైంది ఇంకోటి ఉండదు కాబట్టి మాటలు వింటున్న మనమంతా కూడా డిఫరెన్స్ తెలుసుకొని ప్రభుకు తగినట్లుగా ఉండాలి చివరిగా ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను కీర్తనల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిది నుంచి పద్నాలుగు వచ్చిన వరకు కీర్తనకారుడు అంటున్నాడు కీర్తనల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి దేవుని మాటలు దోషము లేనివి అవి హృదయమును సంతోషపరచును దేవుని మాటలు దేవుని ఉపదేశం ఒక్కోసారి ఒక్కో రకంగా వస్తుంది అది ఏదైనా రాని దేవుని నుంచి కలిగిందైతే అవి హృదయమును సంతోషపరచును సంతోషించాల సంతోషించి స్వీకరించాల యహోవ ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగునిచ్చును దేవుని వాక్యము హృదయాన్ని సంతోషపరుస్తుంది ఆయన ధర్మము కన్నులను వెలిగిస్తుంది యహోవా భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోబ న్యాయమిదులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి ఏంటి గురించి చెప్పాడు ఆయన ఆయన మాటల గురించి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం గురించి ఆయన యొక్క ధర్మము గురించి ఆయన యొక్క మాటల గురించే చెప్తూ వచ్చాడు ఇప్పటి చూడండి వాటిని ఎలా పోలుస్తున్నాడు అనంటే అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను అవి బంగారం కంటే విస్తారమైన మేలిమి బంగారం కంటేను కూడా కోరదగినవి బంగారం కన్నా కూడా ప్యూర్ గోల్డ్ కన్నా కూడా ఏంటంటర తగినవి తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను మధురమైనవి చూడండి తేనె కన్నా జుంటె తేనె కన్నా తేనంటే ఒక క్వాలిటీ జుంటి తేనంటే అది హైయెస్ట్ క్వాలిటీ బంగారం అంటే ఒక క్వాలిటీ మెయిలిం బంగారం అంటే హయ్యెస్ట్ క్వాలిటీ వాటి కూడా మధురమైనది కూర వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నుందును వాటిని గైకొనట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొన వల్ల ఎవడు నేను రహస్యముగా తీసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము ఎందుకని ఇవంతా చెప్తున్నాడు ఆ భక్తుడు దేవుని ఉపదేశంలో నిర్దోషమైనవి ఆయన హృదయాన్ని సంతోషపడతా ఆయన భవి పవిత్రమైనవి ఆయన సత్యం నిలుస్తుంది ఆయన న్యాయ ఇవన్నీ కూడా కోరదగిన ఎందుకు చెప్తున్నాడంటే వాటి వలన వేటి వలన దేవుని ఉపదేశం వలన దేవుని ధర్మం వలన న్యాయ వలన నీ సేవకుడు హెచ్చరికనందును బంగారం ఏముంది ఏం చేస్తుంది ఏం చేయదు ఈ లోకంలో ఉన్నంతకాలం కాసేపు పోతం పోతాం కోసేపు నేను నాలుగు తీయగ తగులుతుంది దానివల్ల తర్వాత ఉపయోగం ఏమీ లేదు కానీ నీ ఆజ్ఞలు ఉన్నాయో నీ న్యాయ ఉన్నాయో నీ ఉపదేశం ఏదైతే ఉందో అది వాటి నీ సేవకుడు హెచ్చరికనందును అది ఒక సేవకునికే హెచ్చరిక అంటాను ఉపదేశం దాని వలన గొప్ప లాభము కలుగును అంటున్నాను ఆ ఉపదేశమున్న గై వలన వినడం కాదు గ్రహించటము కాదు గై కొనుట వలన గొప్ప లాభము కలుగును చూడండి ఎంత గొప్పగా చదువుతున్నాడు నేను ఉపదేశం వల్ల నేను హెచ్చరికనుతాను అది నేను గై అది ఎంతో లాభం అని చెప్తున్నాడు తర్వాత చూడండి తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు ప్రశ్న తన పొరపాట్లు ఎవడు కనుగొంటాడు వాడ మైండ్ సెట్ వాడే చేస్తూ ఉంటాడు ఎవడు కనిపెడతాడు వాళ్ళ ఆలోచన వాళ్ళకే ఉంటుంది ఎలా కనిపెడతాం ఒక్కోసారి మనం అనుకున్నది కరెక్టే అనుకుంటాం ఎలా కనిపెడతాం కనిపెట్టలేం అందుకే ఆయన ఉపదేశం మనకు కావాలి అందే చెప్తున్నాడు నా తప్పులు నేను ఎలా పసిగట్టాలి ఒక్కోసారి మనం చేసే తప్పు రైట్ కూడా అర్థం కాదు కరెక్ట్ పోతున్నామో రాంగులో పోతున్నామో ఈ దేవునికి ఉద్దేశమైందో కాదో ఏమో అర్థం కాదు అలాంటి సమయంలో చూడండి ఆయన ఉపదేశం మనకు ఉపయోగపడుతుంది అది మనకు గొప్ప లాభం కలుగజేస్తుంది నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చము ఎలా చేశారంటే ఆయన రహస్యంగా చేశారంట పాపములు ఎందుకు తెలియలే గ్రహించలేకపోయాడు అతను తెలియకుండానే పాపం చేసేశాడు తర్వాత తన ఉపదేశం వింటే అయ్యో నేను ఇది పాపం చేశాను కదా అని చెప్పి అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు దాని వల్ల హెచ్చరికను ఉందాడు అందుకు దేవుని దగ్గర వచ్చి బతిమలాడుతున్నాడు అయ్యో నేను తెలియకుండా రహస్యంగానే పాపం చేసేసానే ఓ ప్రభువా నీ ఆజ్ఞలే నా గొప్పవి అవి నాకెంతో మేలైనవి బంగారం కన్నా మేలు బంగారం కట్ట కూరదగినవి తేనె కన్నా జుండి తేనె కన్నా కూడా మధురమైనవి ఎందుకు చెప్పాడు నేను తెలియకుండా దేవునికి అవిధేకరమైనవి ఏవైతే చేశానో అవి నా కళ్ళకు కట్టినట్టుగా దేవుడు చూపిస్తున్నాడు అందుకే అడుగుతున్నాడు పోయి పో ప్రభు అని వాక్యం వల్ల నాకు ఇవి తెలిసి వచ్చినాయి నేను తెలియకుండానే నీకు వ్యతిరేకంగా ఉన్నాను ప్రభు నా పాపములన్నీ కూడా క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు ప్రభావ నీళ్ళు పాదాలు పట్టుకుంటున్నాడు అందుకు మనకు ఉపదేశం కావాలి అందుకు మనకు హెచ్చరిక కావాలి హెచ్చరిక లేకపోతే ఎట్లా తెలుసుకుంటాం హెచ్చరిక లేకపోతే ఎలా గ్రహిస్తాం కాబట్టి చూడండి అవి మనకి ఎంతో లాభం గొప్ప లాభం హెచ్చరికలు గై కొనడం గొప్ప లాభం హెచ్చరించడం గొప్ప లాభం ఎదుటి వాళ్ళు మారు మనిషి పొందుతారు అవే ఆ భక్తుడు పొందట్లేదా ఇక్కడ చెప్పే వాళ్ళ ఉపదేశం ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు చెప్పాడా చెప్పలేదు ఎవరో ధర విన్నాడు విన్నప్పుడు రహస్యంగా ఏం పాపాలు చేస్తున్నాడో తెలుసుకున్నాడు మరి చెప్పకపోతే ఎదుటి వినేవాళ్ళు ఎలా తెలుసుకుంటారు ఆ విషయాలు వాళ్ళ జీవితాలు ఎప్పుడు కట్టుకుంటారు ఎప్పుడు వాళ్ళు మార్చుకుంటారు వాళ్ళు ఫీల్ అవుతారనో వాళ్ళు హట్ అవుతారనో వాళ్ళు అదవుతారనో వాళ్ళు ఇది అవుతారని చెప్పి పలకరని చెప్పి మనల్ని మనము చెప్పకుండా హెచ్చరించకుండా వాళ్ళు అలాగే కొనసాగనిస్తే మరి ఈ భక్తుడు మేలు పొందినట్టుగా ఈ భక్తుడు గొప్ప లాభం పొందినట్టుగా ఎదుటి ఎప్పుడు లాభం పొందుతారు చెప్పాల స్వీకరించాల చెబితే ఎదుటి గొప్ప లాభం స్వీకరిస్తే మనకు గొప్ప లాభం ఎందుకు తన పొరపాటులు కనుగొన్నగల వాడు ఎవరూ లేరు కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది ఇది అందుకే దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏది చేయకూడదో అది చేయకూడదు ఏది చేయాలో అది చెయ్యాలి చేయకూడదని చేస్తాం చేయాల్సింది చేయం మన జీవితాలు అలా ఉన్నాయి కాబట్టి చూడండి ఈ విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాల్సిన వరంగా ఉంటూ అదే చెప్తున్నాడు దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము వాటి నన్ను ఏలనీయకము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారైతు నగుదును యహోవా నా ఆశ్రయ దుర్గమ్మ నా మోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక ఏం చెప్పాడైనా దురభిమానమైనటువంటి పాపములో దురభిమానం అంటే ఏంటి చెప్పండి అభిమానంతో చేసేదాన్ని దురభిమానం అంటారు అభిమానం ఉంటుంది ఒకరి మీద ఏం చేస్తాం అతి చేస్తాం ఒక్కోసారి అతి మన పాపములో నడిపిస్తుంది అని చెప్పాడు నీ సేవకుని ఆపము అంటే ఒకరిని ఎక్కువ ఇష్టపడితే ఏం చేస్తామంటే వాళ్ళకి నచ్చినట్టు చేయాలని చెప్పి పాపాలు చేస్తాం ఆ పాపాలు నన్ను పడ ప్రభువా ఆపు ప్రభువా అని చెప్పి అడుగుతున్నాడు అతను దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము అంటున్నాడు ఆ దురభిమానం ఉండొద్దు నా అభిమానం అంతా నీ మీదనే ఉండాల నీ న్యాయ విధుల మీదనే ఉండాల అంతేగాని దురభిమానం నన్ను ఉండకూడదు వాటికి నన్ను ఎలనీయకము అప్పుడు నేను యథార్థవంతుడనై ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తే పార్షాలిటీ వస్తుంది నువ్వు యథార్థవంతుడిగా ఉండలేవు అదే చెప్తున్నాడు అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా రిజిట్ వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తేం చేస్తాం ద్రోహం చేస్తాం వాళ్ళ పక్షంగా నిలబడతాం వాళ్ళకి న్యాయం వాళ్ళకి న్యాయం వాళ్ళు వాళ్ళకి మేలు చేస్తాం ఎయిట్ వాళ్ళకి అన్యాయం చేస్తాం దురభిమానం అభిమానం ఎక్కువైతే అదే జరుగుతాయి అందుకే అడుగుతున్నాడు ఆయన యదార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నేను యదార్థంగా ఉండాలి అధికమైన ద్రోహం చేయకుండా నిందారహితుడుగా నిందలేస్తారు కదా తప్పుడు ఆయన ఎక్కువ ప్రేమించాడు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇచ్చుకున్నాడు వాళ్ళకి అది చేసుకున్నాడు వీళ్ళకి ఇది ఉంటారు అలా నేను ఉండకూడదు ప్రభు అని అడుగుతున్నాడు ఎందుకంటే ఇవన్నీ కూడా వాక్యం ద్వారా బయలుపరచబడ్డాయి ఈ భక్తుడికి కాబట్టే ఇవన్నీ నాకు ఉండకూడదు ప్రభావం అడుగుతున్నాడు యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలు నేను ఏదైతే నేను నోటి మాటలు చేస్తూ ఆ మాటలు కానీ నా హృదయ ధ్యానము నా హృదయంలో ఏదైతే నేను ధ్యానిస్తున్నానో అది అంగీకారంగా ఉండాలి దృష్టికి నేను చెప్పేది ఏదైనా నేను మాట్లాడేది ఏదైనా నేను ధ్యానిస్తున్నది ఏదైనా సరే ఇది నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి అని అడుగుతున్నాడు ఆయన అలా అంగీకారంగా లేకపోతే నా ఇష్టం వచ్చినట్టుగా నేను ధ్యానించుకుంటాను నా ఇష్టం వచ్చినట్టుగా నేను చెప్పుకుంటాను నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను నా ఇష్టం వచ్చినట్టుగా నేను వివిధ రకరకాలుగా తలంచుకుంటారు విస్తారంగా చెప్పుకుంటారని చెప్పి నీకు అనుకూలంగా నా ధ్యానం కూడా ఉండాలి నా మాటలు ఉండాలి చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు ఆ భక్తుడు బంగారం అడగట్లేదు తేనెలు అడగట్లేదు ఏం అడగట్లేదు నీ ఆజ్ఞలు కావాలి నీ ఉపదేశం కావాలి అవి నా రహస్య పాపాలను తెలియజేస్తే నాకు ఎంతో గొప్ప లాభం నేను హెచ్చరిక నందుతాను యథార్థవంతుడిగా ఉంటాను నిందారహితుడిగా ఉంటాను ద్రోహం చేయకుండా ఉంటారు నీకు దగ్గరగా ఉంటాను అది కదా ధన్యత దేవునికి దగ్గరగా ఉండడం కదా ధన్యత మరి అది దగ్గరగా పోవాలంటే మనల్ని మనం సరి చేసుకోవాలి ఎప్పుడు సరి చేసుకుంటాం దేవుని ఉపదేశం ఎన్ని హెచ్చరించబడినప్పుడు వినకపోతే హెచ్చరించబడకపోతే ఏం సరి చేసుకుంటాం మేము దగ్గరికి వెళ్తాం వెళ్ళం కాబట్టి ఈ రోజు ప్రాముఖ్యంగా మనం ధ్యానించింది రెండే విషయాల మీద ఒకటి తీర్పు రెండవది హెచ్చరిక తీర్పు తీర్చే అధికారం మనకు లేదు హెచ్చరించే మని ప్రభు చెప్పాడు హెచ్చరికలు తీసుకోమని కూడా వాక్యం చెప్తుంది కాబట్టి ఈ విషయాల పట్ల ఆ రెండిటి పట్ల డిఫరెన్సెస్ తెలుసుకొని దాని ముందుకు పోవాలి హెచ్చరించడం తీర్పు తీర్చడం కాదు తీర్పు తీర్చడం హెచ్చరించడం ఏమాత్రం కూడా కాదు రెండింటికి మనకు స్పష్టంగా అర్థం కావాలి ఈరోజు చాలా మంది చేసేప్పాను అదే వాళ్ళ గురించి వాళ్ళ గురించి తప్పులు ఉంటే చెప్పడానికి వాళ్ళకి తీర్పు తీర్చడానికి మన నువ్వు ఎవడవి యూట్యూబ్లో కామెంట్లు పెడతారు ఎవరన్నా వాళ్ళకి తీర్పు తీర్చడానికి నువ్వు దేవుడు తీర్పు తీరుస్తాడు దేవుడు తీర్పు తీరిస్తే ఏం లేదు డైరెక్ట్ నాశనమే మనం హెచ్చరిస్తే అట్లీస్ట్ మార్చుకునన్నా రక్షించబడతారు కాబట్టి ఈ విషయాల పట్ల అవగాహన కలిగి ప్రభుకు తగినట్లుగా మన విశ్వాస యాత్రను కొనసాగిద్దాము ప్రభు అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించను కాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను కాక ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధులమైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభు నీ ఘనమైన తినితమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి అని రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రాముఖ్యంగా రెండు విషయాల గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు ప్రభా నీ వాక్యం అనేకమైనటువంటి రిఫరెన్సెస్ ద్వారా ప్రభు మీరే సహాయపడండి నా తండ్రి గురించి ఆయన హెచ్చరికను గురించి తెలియజేస్తూ వచ్చారు అవి రెండు ఒకటి కాదనే విషయాన్ని తెలియజేస్తూ వచ్చారు తీర్పు తీర్చే అధికారం మాకు లేదు మేము పాపులు మంచి తెలియజేస్తూ వచ్చారు అది హెచ్చరించాలి హెచ్చరికలు తీసుకోవాలని తెలియజేస్తూ వచ్చారు కాబట్టి ప్రభా ఈ విషయాల మీకు ప్రీతికరంగా నా తండ్రి ముందుకు పోవడానికి సహాయం చేయండి తండ్రి మీకు మహిమకరంగా మీ ఇష్టానుసారంగా మేము ముందుకు పోవడానికి సహాయం చేయండి మా సొంత మా స్వబుద్ధిని తొలగించండి ప్రవ్వ నీకు నీ సంపూర్ణంగా నీ చిత్తాన్ని జరిగించి నెరవేర్చే వారంగా ఉండటకు మీరు సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి కనికరించండి చూపించండి ఆయన పరలోకపు జ్ఞానం అనుగ్రహించండి మా జ్ఞానం అర్థమైంది ప్రవ్వ మాకు పరలోకపు జ్ఞానం కావాలా ప్రవ్వ పరలోకపు జ్ఞానం ఉంటేనే మీ మనసును మేము అర్థం చేసుకోగలం మీ హృదయాన్ని మేము అర్థం చేసుకోనగలం నాన్న ప్రభావ ఆ రోజు మీరు అన్నారు బలి నేను కనికరమనే కోరుచున్నాను బలిని కోరను అనేటువంటి వాక్య భావం ఏమిటో మీకు తెలిసి ఉంటే అని వాళ్ళతో సెలవిస్తూ వచ్చారు అవును ప్రభా కానీ మేము అరీతిగా ఉండకూడదు ప్రభువా మళ్ళీ గ్రహించకుండానే నిర్దోషులను దోషులని తీర్పు తెచ్చి పాపం చేశారు మేము పాపాలు చేయకూడదు ప్రభు మీ హృదయం ఎదిగితే మీ మనసుని ఎదిగితే మేము తండ్రి మిమ్మల్ని అర్థం చేసుకుంటే మేము పాపం చేయడం చేయలేం ప్రభు కాబట్టి తను అరీతిగా మమ్మల్ని సిద్ధపరచండి ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి మీ ఆత్మతో బలముతో మమ్మల్ని నింపండి మీకు సంపూర్ణంగా ప్రభు లోబడి జీవించే వరంగా ఉంటాను సహాయం చేయండి మిమ్మల్ని సంపూర్ణంగా మీ చిత్తాన్ని జరిగించి మిమ్మల్ని మహింపరచవరంగా ఉంటే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభు సహాయపడండి కనికరించండి కృప చూపించండి నేను మీరే మా తోడుగుని ముందుకు నడిపించుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆయన ప్రభు రాత్రికాల సమయంలో నిత్యము కేవీపీఎంలు ఎవరి గురించి అయితే ప్రార్థిస్తూ తండ్రి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి క్యాన్సర్లతో అనారోగ్యాలతో నా ప్రభు ఆర్థిక పరిస్థితులతో రక్షణ లేకుండా నా తండ్రి అనేక మంది బాధపడుతుంటున్నగా ప్రభావ జ్ఞాపకం చేసుకోనండి వారందరినీ కూడా స్వస్థపరచండి క్యాన్సర్తో వాళ్ళని స్వస్థపరచండి నాయనా అనారోగ్యంతో ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభా మీ మహిమష్ల ప్రతి అవసరత దయచేయండి నా తండ్రి నైనా రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ మారు దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి నైనా తగిన కాలంలో జవాబిచ్చే దేవుడు నేను జవాబిస్తూ సంపూర్ణంగా నమ్ముతున్నాను ప్రభావ ప్రపంచం అలజడిగా ఉంది నాయన ప్రభు రకం యుద్ధ వాతావరణం వింటా ఉన్నాం ప్రభా తండ్రి మీరేనైనా కనికరించండి ప్రభు చూపించండి మీ పరిలోకపు శాంతి సమాధానం దయచేయండి నేను మీరు ఏం చేయొచ్చున్నారో ప్రభా గ్రహించి దాన్ని తగినట్లుగా సిద్ధపడటకు మాకు సహాయపడండి అయినా కనికరించండి నేను లోకస్తుల్లాగే కాకుండా లోకంలో లోక సంబంధంగా భౌతిక సంబంధంగా ఏది ఆలోచించకుండా ఆత్మీయంగా నా తండ్రి ఆలోచించి మీకు జీవించడానికి సహాయం చేయండి నేను ఎవరు ప్రాణాలకు నేను ముప్పు లేకుండా సహాయపడండి ఎవరు నశించిపోకుండా కృప చూపించండి నా తండ్రి మా దేశంలో కూడా మీ శాంతి సమాధానం దయచేయండి నా ప్రభావ అనే కేరళ ప్రాంతంలో కూడా మీరు కార్యం జరిగించండి ప్రభావ నిరాశ్రెడ్డి వారికి తోడుగా ఉండండి వారందరికీ కూడా కావాల్సిన ప్రతి అవసరతలు దయచేయండి ప్రభావ తండ్రి ఎక్కడ కూడా తండ్రి పరిస్థితుల చేతులు దాటకుండా సహాయపడండి ప్రజల పాపాలు క్షమించండి కనికరించండి కృప చూపించండి నా తండ్రి మీ ఉగ్రత ముందు మేమేపాటి వారం తండ్రి మీ ముందు మేమే పాటి వారం ప్రవ్వ మీ ముందు నిలబడలేం ప్రవ్వ మిమ్మల్ని క్షమించండి మా అతిక్రమాలను టీ క్షమించండి మా పాప దోషాలు అన్నింటినీ కూడా క్షమించమని మరణించమని ప్రభా నీ పాదాల చెందు మొర పెడుతున్న సహాయపడండి మా దేశ ప్రజలను కూడా కనికరించండి వారి మనోనేత్రాలు వెలిగించండి సువార్థలోని సత్యాన్ని గ్రహించడం సహాయం చేయండి ప్రభా మారు పొంది రక్షణ పొంది సిద్ధపరచండి సువార్తను అడగిస్తున్న ప్రతి చీకట్ శక్తులను కూల్చివేండినైనా ఈ బిడ్డలు శ్రమపడుతున్న ప్రతి బిడ్డలకి తోడుగా ఉండండి వారి కాల్సిన దయచేయండి శ్రమ పెడుతున్న వారిని కూడా మీరు మార్చమని మా దేశం అంతా కూడా ప్రభా మీ రాజ్య సువార్థ ప్రకటించబడాలి అనేకలు మారుమని పొంది రక్షణ పొందాలని మీరు కృప చూపించమని రాధిస్తూ తండ్రినైన సర్వసత్ సంఘాన్ని కూడా ప్రభావ సర్వసత్యంలోనికి నడిపించండి ప్రతి చీకట శక్తుల్ని ప్రతి అవిధేతను తొలగించండి ప్రతి అబద్ధ బోధను తొలగించండి ప్రభావ సర్వ సత్యంలోనికి నడిపించమని మీ చిత్తాన్ని నెరవేర్చేదిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని కూడా మీరు ఆఖరికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం కేబిపింగ్ ఉన్న ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది ఇచ్చేయండి వారిని మీరు ఆఖరికి సిద్ధపరచండి అనేకులు సిద్ధపరిచే కృపద ఇచ్చేయండి మీ చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి దాన్ని నెరవేర్చే వారిగా నైనా మీరు సిద్ధపరచుకమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభావ దాన్ని ఇంతవరకు తండ్రి మీరు మాకు సహాయపడిన విధానాన్ని బట్టి వందనాలు మన కాచి కాపాడుతొచ్చిన విధానాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి రాత్రికాల మంచి నిద్రనుగ్రహించండి ప్రభావ తండ్రి ఇంతవరకునైనా మీరు మాకు తోడుగున్న విధానాన్ని బట్టి స్థుతి మహిమ ఘనత ప్రభావాన్ని మీకే చెల్లించుకుంటూ నేను ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ ప్రైజ్లాడ్ అందరికి రవి బ్రదర్ మీరు క్లోజింగ్ ప్రేయర్ చేయరా ఓకే సార్ పరిశుద్ధులకు తండ్రి కృపామయ్య జీవం గల వేసే అనికెంతో వందలనైనా ఎంతవరకు ప్రవ్వా మీరు ఎన్నో విషయాలు మాతో మాట్లాడినైనా ప్రవ్వా ప్రతి విషయంలో ప్రవ మేము బహు జాగ్రత్త కలిగి ప్రభ హెచ్చరించే విషయంలో ప్రవ్వా తీర్పు తీచ్చే విషయంలో కాబట్టి మేము ఎవరు తీర్పు తీర్చాం ప్రవ్వా కాబట్టి నైనా తీర్పు తీచ్చేది మీరు ప్రవ్వా నా తండ్రి ఆ రీతిగానే ప్రవ్వ ప్రతి దశలోనైనా క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలా వాళ్ళ అలాంటి పరిస్థితిలో ప్రభ మా స్థానంలో ప్రభా మీరుంటే ఏ రీతిగా ప్రవ వాళ్ళు వాళ్ళను ప్రభ ఆదరిస్తారు ప్రోత్సహిస్తారు హెచ్చరిస్తారు ఆ రీతిగా మేము ఉండాలా ప్రవ ఆ రీతిగా మీ మనసు మాకు అనుగ్రహించండి ప్రభ హెచ్చరించే విషయంలో ప్రవ మీరు బయలుపరిచిన ప్రతి విషయంలో ప్రభ ప్రేమ పూర్వకంగా వాళ్ళు ఎందుకంటే ప్రభ హెచ్చరించకపోతే వాళ్ళు నశించిపోతారు ప్రవ్వ కాబట్టి నైనా హెచ్చరిక మేము హెచ్చరించాలా హెచ్చరికను కూడా మేము తీసుకోవాలా ప్రతి దశలో ఆ రీతిగా ప్రవ్వ మీరు ఉండాలని మీరు మాతో మాట్లాడినారు ఎన్నో విషయాలు మాట్లాడినారు కాబట్టి మీ వాక్యమే మమ్మల్ని బలపరిచేది ప్రవ్వా మీ వాక్యంలో మాకు ఎంతో జీవం శక్తి ఉంది ప్రవ్వ కాబట్టి మీ వాక్యంలో మేము ప్రతి క్షణం మీ వాక్యములు మేము నానబడాలా ప్రవ్వా ప్రతి విషయంలోనైనా మేము అభివృద్ధి పొందాలా ఆ రీతిగా మమ్మల్ని అందరం తయారు చేయమని ప్రాదిష్టమైన మీరు అక్కడ తొరిగి ఉంది మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా మేము ఉంటున్నాం ప్రవ్వా ఇక యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం ప్రవ్వ కాబట్టి నేను అనేక చోట్ల వెళ్ళి మేము సువార్త ప్రకటించాలా ఎక్కడ సువార్త ప్రకటించిన గ్రామాల్లోనే ప్రాంతాలు ఆ ప్రాంతాలకు మేము వెళ్ళాలా సువార్త ప్రకటించాలా అనేకుల్ని ప్రవ్వ మీ చెంత నడిపించాలా గొప్ప సమూహాన్ని మేము తీసుకొని రావాలో కనుక దినం మీ సన్నిధికి అయినా నడిపించండి గొప్ప దైవానికి ఎంతో వందలు మీరు అక్కడ తొలగి ఉంది సిద్ధపడి అనేకులు సిద్ధపరిచే బిడ్డలకు మమ్మల్ని తయారు చేయమని త్వరలో రాన పరిశుద్ధ నామమును ప్రార్థించినాం తండ్రి ఆ మన ప్రభు అయిన మన ప్రభుైన ఏసు క్రీస్తు కృప సమాధానం పశుధాత్మ నడిపింపు మన అందరికీ కేబీపీఎం గ్రూప్ సిస్టర్ కుటుంబకులందరికీ నిత్యం విజ్ఞాపనం ప్రార్థన చేస్తున్న కుటుంబకులందరికీ సదాకాలం తోడెన్నును గాక ఐ మీన్